ప్రైజ్ లో బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ఈ రోజు స్కై ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరూ క్రీస్తు పరిశుద్ధనామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో ఒక మీటింగ్ ఆరంభించుకున్నాము మన మధ్యలో ఉన్న దీపా మనకు స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు ప్రైజ్ లో సిస్టర్ లో పరిశుధ్ర ప్రేమల దేవ కృపణ తండ్రి తీర్మాయిత నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత హలడియ రజ పరిశుద్ధ వగు సర్వశక్తి మంతుల సర్వాధికారినికి వందనములు తండ్రి జీవం కలిగిన దేవానికి వందన తండ్రి దేవాయితే పొద్దు నుంచి స్టిల్ నా ఇప్పటి వరకు కూడా ప్రభా నిర్మాణం దాచి కాపాడినారు ప్రభా దాన్ని బట్టి నీకు ప్రభా కృతజ్ఞతడి తండ్రి ఈ యొక్క సాయంత్రం కాలంలో ప్రభా మరియు రే సమయం జరుగుతుండగా తండ్రి మరిన్ని యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రతి బిడ్డలైన ప్రభ నీ యొక్క సన్నిధికి లాక్కారండి ప్రభా దేవా ప్రభా లోకంలో ఎంత చూసినా అని ప్రభా గలిబిలి లైట్ సన్నిధి ఉన్నాయి ప్రభా కాబట్టి ఈ ప్రభా యొక్క గలిబిలి నుంచి కూడా ప్రభ మీరు మమ్మల్ని తప్పించి నీ పరిశుద్ధతలోకి ప్రభా ఈ సహవాసం ఇచ్చి నడిపిస్తున్నందుకు మీకు వందనలు కృతజ్ఞతలు వేసయ్యా దేవా ఏస మా కొరకు రానయ్యి ఉన్న దేవుడో ప్రభా ఏసా నీకు వందనాలు తండీ మా కొరకు తండ్రి పరులోక రాజ్యంలో ప్రభ స్థానం సిద్ధపరిచే దేవుడో ప్రభ వందనాలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవా మరి యొక్క సాయంత్రం కాలంలో కూడా ప్రభా వాకు చేత మీరు మాతో మాట్లాడండి మరుదాన్ని మేము సరిదిద్దుకోవాలండి దేవా ఎక్కడ పడిపోతున్నామో ఎక్కడ తిరిగి లేస్తున్నామో కూడా అర్థం కాని జీవితంలో మేము ఉండకుండా తండి ప్రతిదీ మేము అండర్స్టాండింగ్ చేసుకున్న ప్రభా వరల్డ్ ఆఫ్ మేము నిలబడేలాగా మాకు సహాయపడమని ప్రార్థ్యం ప్రతి దాంట్లో కూడా ప్రభా మాత్మని బలపరచండి స్థిరపరిచం ప్రభా ఈ చోదీ స్టెప్స్ ప్రభావ మాకు గైడెన్స్ ఇవ్వమని ప్రార్థిస్తున్నాం మిస్ అయ్యా దేవా ప్రభా ప్రతిది కూడా ప్రభా మరి నీ యొక్క వాక్యానికి అన్నిటికీ కూడా ప్రభావ మేము లోబడి జీవించడకు మాకు సాయం చేయ ప్రభావ విధేతగా కలిగి మేము నడుచుకోవాలి తండి దేవా ఏ చోదలో పడినా మేము విజయం పొందాలండి అట్లా మేము ప్రతి దాంట్లో ఆన్మపూర్వకమైన సేవ మేం చాలు ప్రభావ అనేట్లకు నేను నీ యొక్క ఈ యొక్క నీతిని సత్యాన్ని మేము ఎక్కడ కూడా ప్రభావ మేము ఆగిపోవడానికి వీలదు ప్రభావ దేవాస్ ప్రభావ ప్రతి చోట్ల కూడా ప్రభావ మీ యొక్క అక్కడ కోసమే కానీ ప్రభా మేము అన్ని కులకు ప్రభ శుభార్త ప్రకటింపచాలి తండ్రి దేవాయసయ సాయపడమని ప్రార్థిస్తుందండి మీ యొక్క పరిశుధాత్మ జీవితం అడిపి అనుగ్రహించని పిడలు ఉన్నారు ప్రభా వరణ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభ వచ్చే ప్రతి బిడంగుడు ప్రభ దీవించండి ఆశించతనిపండి వారి సేవ జీవితాన్ని ఫలిపలితాన్ని దచ్చని ప్రభా మరి పాటల ద్వారా వాకు చేత మీరు మహిమ పొందమని ఈ శుకృష్ణ ప్రార్థించి అడువెడుకొచ్చు నా తండ్రి ప్రైజ్లాడ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ మన మధ్యలో చంద్రశేఖరన్న మనకి పాట పాడతారు ప్రైజ్లాడ్ అన్నా మై పాపీ ఓ ప్రభుజీ తూనే ముజే కుయా ఫిర్భీ మేరే మసీహా మైనే తుజే కురాయా తుే టాయా మభు జీ తేనే ముజే అపనాయా మరే మసీ మే టాయా మే తుజే టయా పాపీ ప్రభుజీ మే చోడా తుకో పాపకు మే చోడా ఫ మేరే మసిహా తే ముజకు చోడా తేకు మా ప్రభు తే ము అపరే మసీహ మే తుజేరా తుజే మై దుగరాయా మభు జీ ఆ ముజక క్రూస కా నారా మేరే గునాహోకి కాతి ధారా బ దారా మా ప్రభు తేనే ముజే అపనాయా మరే మసీ మైలీ తుటుకురాయా మై పాపి ప్రభుజీ ప్రైజ్ లాస్టారు ప్రైజ్ లాడన్నా థ్యాంక్ యూ అన్నా మన మధ్యలో ఉన్న రవి బ్రదర్ మాకు మనకు ఓకే అందిస్తారు ప్రైజ్ లా బ్రదర్ ప్రజాస్ ఇస్తారు దేవుని వాక్యము ధ్యానించక ముందు కొంతసేపు ప్రార్థనలో సమయం గడుపుదాం పరిశుద్ధి తండ్రి కృపామైన జీవం గల దేవ ఇసు ప్రభానికి ఎంతో అన్నాల్ నిరంతరం ఏకరీతికు గొప్ప తండ్రి నీకిస్త తులి స్థరమైన ఈ ఘర్షణ కాలం అంతా కాచి కాపాడి మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జలకు నిలబెట్టుతున్నారు ప్రభా దివారాత్రు మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క నూతన దినం మా కలిగిరించిన తండ్రి నీకు ఈ సాయంకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించిన ప్రవా మీ పాద సన్నిధికి మేము ఇచ్చిన ప్రభావారు మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి మా హృదయాలు సరి చేయని ప్రభావాలో ఇంకేమైనా ఆయాసకరం ఏంటే ప్రభావ మీ చూపించండి ప్రభావాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా కనికరం మేము పొందాలా మీ కృపలు మేము జీవించాలా ప్రభావ యథార్థితో పరిషదతో ప్రభావ నిండు మనసుతో సేవించే పిండుగా తయారు చేయండి మీందు వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేయలేకన్నా సహాయపడండి నా దేవాల ప్రభా ఇక సాయంకాల సైన్యనైనా మరోసారి మీ సన్నిధిలో ఉండి ప్రభావ మీ వాక్యమే ధ్యానించబోతుండగా మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించడం మీ పరిశుధాత్మ మరుదేవులకు రండి మా మాట్లాడండి మమ్మల్ని ఇంకా సర్వసత్తులు మీ నడిపించడం మీ వాక్యంలో మీ మా తలంపులు మా ఆల్యం సమస్తాన్ని కొట్టివేయండి నా తండ్రి మీకు ఆత్మ కంట్రోల్ నేను తీసుకోండి అయినా పరిశుధాత్మ నన్ను నాలో ఉండి సహాయపడమని ఏసు క్రీస్త పరిశుద్ధ నామమున ప్రార్థన పండింది ఆ మెయిన్ ముందుగా మన ప్రభువులు రక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ వందనాలు ఈరోజు మనం ధ్యానించే వాక్య అంశం ఏంటంటే ప్రభు మార్గం సిద్ధపరచట దేవుని మార్గాన్ని మనం సిద్ధపరచాల ఈ లోకంలో దేవుడు ఈ లోకంలో ఆయన రెండు వేల ఇరవై ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ రీతిగా తన ప్రణాళికను ఆయన మరణం ద్వారా అది తెలియపరిచండో సమస్త మానవాళికి రక్షణ మార్గం ఆయన ఈ లోకంలోకి వచ్చి సువార్త ద్వారా ఆ సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఎన్నో విషయాల ప్రభు మనకి ఈ లోకంలో వచ్చినప్పుడు బోధించండి ఆయన కాబట్టి బైబుల్ వాక్యంలో అవన్నీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆయన బోధించిన ప్రతి వాక్యము ఏ రీతిగా మనం జీవించాలా దేవుని ఎట్లా భయభక్తులు కలిగి జీవించాలా మరి విశేషంగా ఆయన రాగడకు అనేకులు మనం ఎట్లా సిద్ధపరచాలా అనేది ఎన్నో విషయాల ప్రభు అక్కడ మాట్లాడినట్టు మనం చూస్తాం అయితే ఆ దసలు దశలో దేవుని యొక్క పాత నిబంధన కాలం నుంచి క్రొత్త నిబంధన కాలం వరకు అనేక పరియాల నుంచి తరతరాల నుంచి ఆయన వాక్ ప్రత్యక్షం ఉంది ఈ రోజు కూడా కాబట్టి ఆ వాక్ ప్రత్యక్షమైనప్పుడు ఎవరు దాన్ని గ్రహించగలుగుతున్నారు దేవుని స్వరం ఎవరికి విధేత చూపించగలుగుతున్నారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలా అయితే ూకాసు వార్తలో ఎవరైనా చదవచ్చు లూకాసు వార్త మూడో అధ్యాయము రెండవ వచనం నుంచి ఒకసారి మనం ధ్యానించినప్పుడు ఎవరైనా చదవచ్చు లేకుంటే నేను చదువుతాను రెండవ వచనంలో ఆ అన్నయ్య కయప ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలో నున్న జకర్య కుమారుడైన యోహాను దేవుని వాక్యము వచ్చాను కాబట్టి దేవుని వాక్యము యోహాను భక్తులు అంటే యోహాను ఆయన అరణ్యంలో ఆ జీవించేవాడు అరణ్యంలో ఆ ఒక ఎర్షన్యంలో రెండు సంవత్సరంలో ఉన్న ఆ పిల్లల్ని చంపబడేటప్పుడు తన తల్లి అరణ్యంలో అతన్ని దాచిపెట్టినట్టు మనం చూస్తాం కాబట్టి అతను అరణ్యంలో పోషింపబడ్డడు తర్వాత ఆయన ఆ తోలు తట్టి కట్టుకొని అక్కడే ఆయన ఉండి ఆ తల్లి అతన్ని కాపాడగలిగింది ఎందుకంటే అది దేవుని విధానం అన్నట్టు ఆయన శేషాన్ని ఆయన ఎప్పుడు కూడా కాపాడుకుంటూ వస్తాడు అనేక పర్యాల నుంచి పాత నిబంధన కాల నుంచి ఈ రోజు వరకు కూడా ఎందుకంటే ఆ శేషం ద్వారానే తన బిడల్ని కాపాడుకుంటూ వస్తాడు అనేకులు హెచ్చరించినప్పుడు అనేకుల్ని ప్రభు మార్గంలో నడిపించడానికి కాబట్టి దేవుని శేషం ఈ రోజు కూడా చేస్తాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యము వ్యూహం వద్దకు కాబట్టి దేవుని వాక్యము ప్రతిరోజు మన వద్దకు వస్తుందా అనేక పర్యాల నుంచి ఆ దేవుడు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా మాట్లాడుతూ ఉంటాడు ఆ పురాతన కాలం నుంచి నానా విధములు గాను నానా మన పితలతో మాట్లాడిన దేవుడు ఇగా తన కుమారుని ద్వారా మనతో మాట్లాడినట్టు మనం చూస్తాం ఎగురు లక్ష్మి పత్రికలో పావుల విషయాన్ని జ్ఞాపం చేస్తాడు ఆ వాక్ ఈ రోజు కూడా అది ప్రత్యక్షం ఉంది కాబట్టి ఆ వాకుకు ఎవరైతే విధేయత చూపిస్తారో దానికి విధేయులయ్యి దాన్ని పాటిస్తారో వాళ్ళే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలరు దేవుని ప్రణాళికను సిద్ధపరచగలరు అన్నట్టు కాబట్టి సిద్ధపరచ అనే విధానంలో అది అంత సునాయసమైన విధానం కాదు కాబట్టి దానికి ఎంతో ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన పాదాల దగ్గర కూర్చొని వాళ్ళు ఏ రీతిగా ప్రభా మీ రక్షణ ప్రణాళికలు మీకు ప్రణాళికలో నా పాత్ర ఏంది నేను ఏ రీతిగా నేను ముందుకెళ్ళాల అనే విషయం ప్రతిక్షణం మనం విజ్ఞాపకము చేసుకోవాలా దేవుని వాక్యము వ్యోహం నదికి వచ్చినప్పుడు ఆయన ఏం చేసిండు అక్కడ అంతటాతడు వచ్చి పాపక్షమాప నిమిత్తం మారుమల్సు విషయమైన వాపిస్తము పొందవాలని యువతాన్ని నది ప్రదేశం అంతటా కాబట్టి ప్రతి ప్రాంతంలో ఆయన అంతటా మనం అర్థం చేసుకోవాల ఎప్పుడైతే ఆయన ఆ వాక్యం ఆయన దగ్గరికి వచ్చిందో వెంటనే ఏం చేసిండు అరణ్యమంత ఒక కేక వేసుకుంటూ దేవుని మార్గం సిద్ధపరచండి ఆయన త్రోవలు సరళం చేయండి అని ఆయన ఆ దేశమంతా ఆ యోదయ సమర దేశమంతా ఆయన ప్రకటిస్తా ఉన్నాడు చూడండి ఎందుకు ప్రకటించాల అంటే యోహాన్ భక్తుడు అరణ్యంలో ఒక అంటే దేవుని ఆ సిత్తాన్ని గ్రహించిన కాబట్టి ఆ బాతిసించి యోహాన్ గురించి ఆ ప్రవచనము యశ గ్రంథంలో అది రాయబడుతుంది నలభై అధ్యాయంలో అడవిలో కూడా అక్కడ చెప్పబడుతుంది సర్వ ఆయన రక్షణ చూస్తారని అనేకులు ఆయన మహిమను చూస్తారని అక్కడ రాయబడి ఉంది కాబట్టి ఆ ప్రవచనము యోహన్ భక్తుడు ఆయన కాలంలో ఆ ప్రవచనం ఆయన ద్వారా అది నెరవేరింది కాబట్టి ప్రతి భక్తులు ప్రతి దశలో కూడా దేవుని ప్రవచనాన్ని నెరవేర్చే కొంతమంది ఉంటారు ప్రవక్తులు ప్రవచించిండ్రు కాబట్టి వాళ్ళు ఈ కాలంలో ఉన్న భక్తులు అంటే ఏ కాలం సంబంధించిన ప్రవచనము ఆ ప్రవచనము వారి ద్వారా అది నెరవేర్చగలుగుతుంది కాబట్టి దేవుని యొక్క మన దగ్గర వచ్చినప్పుడు మనం ఏ ఏ దేన్ని మనం నెరవేర్చగలుగుతున్నాం ప్రభులో ఉన్నప్పుడు కాబట్టి ఇది బహు కష్టతరంగా మనం దీన్ని చూడాలా ఇంకోటి ఏంటంటే ఆయన మార్గం సిద్ధపరచాలా అంటే పత్తి పళ్ళము పత్తి ఎత్తు పొల్లులు అంటే ఆ మార్గము ఎట్లా ఉందంటే మనం అక్కడ అర్థం చేసుకోవాలా ఎందుకంటే అది రకరకాలుగా ఉంది అంటే దానికి ఒక మార్గం లేదు ఒక త్రోవ లేదు అంటే అన్ని అనేక విధాలుగా నేను కాబట్టి ఆ అరణ్యంలో మార్గం సిద్ధపరచటం కాబట్టి అరణ్య జీవితం కాబట్టి మనిషి జీవితం ఎట్లా ఉందనేది అక్కడ మనం ఆత్మీయ దర్శనం అర్థం చేసుకోవాలా కాబట్టి పత్తి పళ్ళం పూడ్చబడాలా పత్తి మెట్టులు సదును చేయబడాలా సర్వశైలు దేవుని మహిమను రక్షణ చూస్తున్నారని ఆ వాక్యం చెప్తుంది అక్కడ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో రక్షణ జరగాల అనే విషయం అది ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తా కాబట్టి దేవుని మార్గం సిద్ధపరచడం అంటే ఆయన త్రోగలను సరళం చేయటం అంటే దేవుని ప్రణాళికలను నిర్వర్తించాలా దాన్ని అది కంప్లీట్ గా నువ్వు దాన్ని ఆ మార్గంలోకి మీరు అనేక నడిపించాలి అది దేవుడు ఒక విధానం మనం చూపించే మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కాబట్టి ఆ బాప్తి సంవత్సరం వాక్యం వచ్చినప్పుడు ఆయన ఆయన ఆయన చెప్తాను ఆయన కాబట్టి అనేక పర్యాల దేవుని వాక్యం మనకు ప్రత్యక్షం కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఆ దేవుడు రకరకాల అంటే ఎప్పుడు కూడా అది చదువు చేయబడలేదు ఎప్పుడు అది సరిగా లేదన్నట్టు అంత వంకర టింకరగా ఉన్నట్టు అలాంటి దశలో దేవుని మార్గాన్ని సిద్ధపరచడం అన్నట్టు కాబట్టి ఈ లోకం ఎట్టుందంటే వంకర టింకరగా ఉంది రకరకాలమైన బోధలు రకరకాలమైన విధానాలు అనేకమైన దేవులు దేవతలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ రోజు కూడా ఉన్నాయి కానీ ఏది దైవమో ఏది దైవం కానిది అనేది మనుషులకు మనం చూపించగలగాలం అప్పుడే కానీ ప్రభు వాళ్ళ జీతంలో కాబట్టి అది ఎవరు చేయాలా అది నువ్వు నేనే చేయాలా ఎందుకంటే దేవుని వాక్యం అనేది వచ్చినప్పుడు అదిని స్వీకరించి దాన్ని అమలు పరచుకోవాలా అనే విషయం అది ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే లోకాసు వార్తలో ప్రభు ఒక మాట చెప్తాడు లోకాసు వార్త అధ్యాయం అరవై రెండు ఒక వాక్యం అక్కడ చెప్పబడుతుంది లోకాసు వార్త అధ్యాయము అరవై రెండు వచ్చినంలో ఏసు మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునికి పాత్రుడు కాడని వారితో చెప్పాను కాబట్టి నాగటి పైన చేవేయటం అంటే ఆ సేవా ఫలంలో మనము ఉన్నాం ఉన్నప్పుడు దేవుడు నీకు రకరకమైన ఫలాలు అంటే పరిచర్యలు నానా విధంగా ఉన్నాయి మనం చూస్తాం కదా అప్పటికి ఒక్కొక్క ఒక రీతిగా పరిచర్య దేవుడు ఇస్తున్నాడు కానీ ఒకటే పరిచర్యను ఏ పరిచర్య చేసినా ఏం చేసినా కానీ చివరికి ప్రభుని చూపించాలా అది విధానం ఉన్నట్టు అంటే ఆయన చూపించిన విధానంలో అది ఎట్లా మనము మొదటి నుంచి మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నువ్వు చదివినప్పుడు నువ్వు ఫస్ట్ ఒక క్లాస్ ఒక క్లాస్ నువ్వు దాన్ని నెరవేర్చుకుంటూ పోయినప్పుడే ఆ సబ్జెక్ట్ నీకు అర్థమవుతుంది అన్నట్టు దేవుని ప్రాణానికి ఏంది అనేది మొదటి నుంచి ఏం రాయబడింది ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అవుతుంది అది నువ్వు గ్రహించగలగాల కాబట్టి దానికి నీకు పరిశుధాత్మ నడిపింపు అవసరం ఆయన నడిపింపు కోరుకు మనం ఎదురు చూడాలా అది చాలా ప్రాముఖ్యమైంది ఒక విధంగా చెప్పాలంటే మనం డైరెక్ట్ గా మనం అర్థం చేసుకోవాలంటే ఏసు క్రీస్తు ప్రభు మన ప్రభువు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన బాప్యసం పొందిన కాలం నుండి ఆ టైం నుండి ఆయన సెలవు వెళ్ళిన ఆ సెలవులో చివరిగా ఆయన కేక వేసి తన ప్రాణాన్ని మన కొరకు తయారు చేసినప్పుడు చివరిగా అప్పుడు వరకు ఈ మధ్యలో ఏం జరిగింది అనేదే క్రైస్తవ జీవితం అన్నట్టు అంటే ఈ మధ్యలో ఏం జరిగింది ఆయన ఏం బోధించండి ఏం చేసి అనేది అదంతా అర్థం చేసుకుంటే చివరికి నీ జీవితంలో అట్లా ముగించాల అంటే ఆయన సమస్త మానవాలి పాపం కొరకు తన ప్రాణాన్ని ఎట్ల త్యాగం చేసిండు అట్లనే ఈ లోకంలో కూడా అనేకుల రక్షణ కొరకు నిన్ను నువ్వు త్యాగం చేసుకోవాలా ప్రముఖులకు అంటే నువ్వు నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు ఆయనే మన కొరకు చనిపోయిండు కానీ ఆయన మరణాన్ని మనము అనేకుడికి చూపించగలగాల ఆయన ఎందుకు మరణించింది ఈ లోకంలో ఎందుకు ఈ లోకంలో రావచ్చింది అనేది మనం చూపించాల కాబట్టి అనేక విధాలుగా ఆయన శిష్యులు తరబి చేసిండు ఆ రీతిగా ఆయన ఎన్నో విషయాలు బోధించి ఇక మీదట మీరు ఏం చేయాలనేది చెప్పిండు అన్నట్టు ఈ రోజు క్రైస్తవ జీవితం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు రక్షణ పొంది బాప్తిసం పొంది అది వరం చర్చికి పోతారు వాక్యం వింటారు సేవ చేస్తారు అంతే అంతవరకు ఉంటుందండి కానీ తర్వాత ఏం చెప్పబడిందో ఈ రోజు వరకు ఎవరు కూడా అది కాదు అక్కడి వాళ్ళు ఆగిపోయినారు మనం అట్లా ఉండకూడదు కాబట్టి అక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయిందంటే మొదట ఎక్కడ స్టార్ట్ అయింది ఆయన పన్నెండు మంది శిష్యుల్ని పిలిచిండు తర్వాత వాళ్ళకి తరిపి చేసిండు ఎన్నో విషయాలు బోధించిండు ఆయన ఈ లోకంలో ఆయన మరణించక ముందు వాళ్ళక్క ట్రైన్ చేసిండు దయ్యాల మీద అధికారం ఇచ్చిండు అవి వెళ్ళకూడదు అవి వెళ్ళిపోతుండే ఆయనకు వచ్చి సాక్ష్యాలు ఇచ్చిండు ఎన్నో చేసిండు అంటే ఒక విధానంగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అవన్నీ ఆ అనుభవాలు కొంత రుచి ఆయన తర్వాత ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఎన్నో విషయాలు ఆయన చెప్పి అప్పుడు మీరు ఇరుషలం నుంచి వెళ్ళొద్దు కాబట్టి ఇప్పుడు మీరు గొప్ప ప్రణాళిక ఈ సృష్టినే మీరు తల్ల కిందలు చేయబోతున్నారు కాబట్టి నాకు పునరుద్ధవాన్ని నాకు రక్షణ మీరు ప్రకటించాలా అందుకోక మీరు ఈ ఏరుషల నుంచి వెళ్ళొద్దని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఆ ఒక నుంచి వాళ్ళు వెళ్ళకుండా అప్పుడు వాళ్ళు మేడ ప్రార్థన చేయటం పరిశుదాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ సేవ ఎట్లా ఆరంభమైందో మనం అర్థం చేసుకోగలం కాబట్టి ఈ రోజు అట్లా ఉందంటే చాలా కష్టం అన్నట్టు ఆ వెనక భాగం వరకు మనం చూస్తాం కాబట్టి ప్రభులు ఎంతసేపు వాళ్ళకి ఏమన్నా అవసరం లేదు ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయిండో అప్పుడు ఆయన చెప్పిండు విన్నో విషయాలు కాబట్టి ఈ రోజు వరకు కూడా అక్కడి వరకు మనసులు గ్రహించగలుగుతున్నారు కానీ అక్కడి నుంచి ముందుకు పోతులేరు కాబట్టి అక్కడి నుంచి అప్పస్తున్న కార్యం ఉన్న నుంచి స్టార్ట్ అయితే వాళ్ళ సేవా పరిచర్య ఏ రీతిగా పోయింది దేవుని మార్గాన్ని ఎట్లా సిద్ధపరిచారు ఆయనని ఎట్లా ప్రకటించగలిగినారు ఆయన కార్యాలు ఎట్లా చేయగలిగినారు అన్నిల మధ్యలో క్రైస్తవుల మధ్యలో గొప్ప గొప్ప రాజుల మధ్యలో ఆయన గెలిచి ఎట్లా సాక్ష్యం ఈరోజు వెళ్ళినారు అలాంటి సాక్ష్యాలు ఈరోజు ఉన్నాయంటే తక్కువ అన్నట్టు అలాంటి కార్యలు ఈరోజు జరుగుతుందంటే చాలా తక్కువ అన్నట్టు ఎందుకనంటే ఆయన చెప్పిన ప్రణాళిక వేరే కానీ ఇక్కడ చేసేది కూడా నేను ఎలాగో కాబట్టి దేవుని మార్గము ఎట్లా సిద్ధపరచాలా ఆయన ఎందుకు రావాల్సి వస్తుందనేది మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి అయితే ఏసుకు మాట చెప్తుండో నాగటిపై చేయి వేసిన వాడు వెనక తట్టు కాబట్టి నీకు పిలుపు నీకు ఇచ్చిన తలాంతు నీకు ఎలాంటి పరిచర్ దేవుడి నీకు ఇచ్చిండో ఆ పరిచయలు నువ్వు నమ్మకంగా జీవించాలా కాబట్టి పరిచయలు నానా విధంగా మనకు తెలుసు కాబట్టి నీకు దేవుడు ఏ పరిచర్ ఇచ్చిందో అదే పిలుపులో ఉండాలా ఎవడి నాగలి వాడిదే ఎవడి సేవా వాడిదే కాబట్టి నువ్వు నీ నాగలి మీద చేయబెట్టి వెనకతకు చూడొద్దు అంటే ఏనేవాడు ఎట్లా దున్నుకోపోతుంది నీకు అవసరం లేదని కానీ నీ సేవా ఏముందో అది నమ్మకంగా చేయాలా దేవుడు మనుషులు విధానంలో కూడా రకరకాలమైన పరిచయలు ఉంటాయి అప్పు సెన పౌల గురించి చూస్తాం ఈ శిష్యుల గురించి చూస్తాం ఒక రకమైన పరిచయ దేవుడు ఇచ్చిండు ఈరోజు నీకు నాకు కూడా ఒక ఇచ్చిండు కానీ ఆ పరిచయల విధానం పోయే విధానంలో ఆత్మీయ దశలలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన అవన్నీ కూడా దేవుడు మనకు అవన్నీ బయలుపరుస్తా ఉన్నాడు కాబట్టి దానికి తగిన ప్రార్థన జీవితము అవన్నీ గ్రహించగలగాలంటే నీకు పరిశుభాత్మ నడిపింపు ఆయన అభిషేకం నీకు అవసరం ఎందుకంటే ప్రతి ప్రవచనం కూడా ఆత్మ చేత బయలుపరచబడింది పశుధాత్ముడు తప్ప ఎవరు నీకు బయలుపరచలేరు అన్నట్టు కాబట్టి మనుషులు ఈరోజు ఎట్లా ఉన్నారంటే తత్వజ్ఞానంతో ఈ లోకాయుతమైన జ్ఞానంతో వాక్యాన్ని బోధిస్తున్నారు వాళ్ళతో మనకి ఏ పని లేదు కాబట్టి నువ్వు ఎట్లా ఉన్నావు ఒక దశలో మనకి ఏమనిపిస్తుందంటే ఎదుటి వాళ్ళతో నువ్వు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతో మనము సంభాషించే కానీ సేవకుల్లో కానీ ఎవరన్నా కానీ ఆ రీతిగా నీకు అది అతని గురించి నీకు వాక్యంకు ఆ రీతిగా ఉండడా లేకుండా ఎట్లా అనేది నీకు గ్రహించగలిగినప్పుడు నేను అలా ఉండకుండా చూడ్చుకోవాలా ప్రభావ నెలా సాయం చేయ ప్రభావని ప్రార్థిస్తాం ఆ రీతిగానే ప్రభావ వాళ్ళ ఆ సత్యంలోకి రావాలా అయినా వాళ్ళ మార్గం తగ్గిపోతున్నారు కాబట్టి మీలోకి రావాలా ప్రభ ప్రార్థన కూడా మనం చేస్తా ఎందుకంటే ఎవరు కూడా దర్శించుకోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుని విషయంలో కూడా అంతే మనకిచ్చిన పరిచయలు మనం నమ్మకం ఉండాలి నీకు ఒక ఉండొచ్చు నీ ఆత్మీయ స్థితి ఒక ఒక విధంగా ఉండొచ్చు ఇంకొక విధంగా ఉండొచ్చు కాబట్టి ఆ స్థితిలో ఇంకా పోలేదు టెన్త్ క్లాస్ ఒక్కసారి నువ్వు టెన్త్ క్లాస్ పోతే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ పోతే క్రమక్రమంగా పోతే నీకు అవి అర్థమైంది దేవుని ప్రాణాల కింద అర్థమైతుంది ఒక్కసారి నువ్వు టెన్త్ వన్ టూ చదువు ఒకసారి టెన్త్ క్లాస్ పోతే నీకు ఏది కూడా అర్థం కాలేనట్టు కాబట్టి ఈరోజు ఆ మతప్రమల జీవితం అక్కడ జీవిస్తుంది కాబట్టి వాళ్ళతో మనకి ఏ పని లేదు కాబట్టి అందుకే ఏసు ప్రభిమానుడు మంచి నెల విత్తనము ఒకటి ముప్పదంతులుగా ఒక అరవదంతులుగా ఒకటి నూరంతులుగా ఫలించాన్నాడు కాబట్టి ఎందుకు చెప్పింది అక్కడ కదా మరి నూరంతులుగా ఫలించవచ్చు కదా అంటే ఆత్మీయ స్థితులు అంటే మూడు దశల్లో ఉంటాయి అన్నట్టు ఒకటిలో ఉన్నవాడు మొదట్లో ఉన్నవాడు థర్టీ పర్సెంట్కి రావాలా థర్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్కి రావాలా సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్కి రావాలా అది క్రమేణ ఆత్మీయలు ఎదుగుదలన్నట్టు ఈ దశలు ఏమైద్దంటే దేవుడు ఎన్నో విషయాలు నీకు అవన్నీ బయలుపరుస్తా కాబట్టి అవన్నీ మనం తెలుసుకోకుండా ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారంటే ఇది ఏ రీతిగా అర్థం చేసుకోగలం అనేది ఆయన చెప్పిన మాట ఎప్పుడు కూడా ఎవరు కూడా అర్థం కాదు శిష్యులు కూడా కదా ఆయన నా రక్తము నా శరీరం తిని తాగువాడు నిత్యం జీవం గలవాడంటే ఇది ఎట్లా సాధ్యము అది దీని సూచిస్తున్నారు అది ఒక సత్యం కాబట్టి ఆ అది గ్రహించగలలేదు కాబట్టి వాళ్ళు వెనక తిరిగి వెనక్కి అని అక్కడి నుంచి ఎంతో మంది వెనక తట్టు ఇది కఠినమైన మాట ఎవడు పాటించగలడని ఎందుకంటే నేను చెప్పే మాట ఆత్మవుని జీవమై ఉన్నది మీలో విశ్వజించిన వారు కొందరు ఉన్నారని అక్కడ వేస్తు చెప్తున్నారు శిశువులు అపేద్ద సమూహం అక్కడంతా కానీ ఆ పన్నెండు మంది శిష్యులు దేవుడు అడుగుతాడు శిష్యుడారా మీరు కూడా వెళ్తారంటే లేదు ప్రభావ నువ్వే నిత్య జీవం గల వాడు ఈ నిడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం అని వాళ్ళు అక్కడ ప్రభుని విడిచిపెట్టకుండా అట్లన్నీ పట్టుకున్నా ఎందుకంటే ఆయన సజీవుడు ఆయన చెప్పే పత్తిది సత్యమే కాబట్టి నీ అర్థం చేసుకునే అవగాహనలో మీరు లోపం ఉండొచ్చు అందుకే పౌలేమంటాడంటే మొదటి కొరంగికి రాసిన పత్తి గారు రెండు అధ్యయము దొంగికి దేవుడు మనకి సిద్ధపరిచిన వాటిని దేవుడు ఏవైతే మనకు సిద్ధపరిచిండో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుషులకు అర్థం కాలేదంట చూడండి కంటి కనబడనివి చెవికి వినబడనివి నీ హృదయానికి అర్థం కానివి ఏమున్నాయి ఇంకా బైబుల్ అనేవి ఉన్నాయా లేకుంటే ఏమున్నాయి దేవుడి ఏం బయలుపరచబడాలా బైబుల్ అంతా ఏం చెప్తుంది మారు మనసు పొంది పాపక్ష మార్గం స్వీకరించాలని రక్షణ సందేశం గురించి చెప్పబడింది బైబుల్ అంతా కానీ ఒక ఆత్మీయమైన విధానం కూడా దేవుడు ప్రణాళికను ముందుకు తీసుకెళ్ళాలంటే ఎన్ని ఆటంకాలు ఉన్నాయి ఎన్ని విధానాలు ఉన్నాయి అనేది కూడా అది కూడా రాయబడింది బైబుల్లో కాబట్టి మనుషులు అది చూడాలన్నట్టు ఇది ఒకటే చూస్తారు అన్నట్టు అందుకు మనము మనుషులు పైపైనే చూస్తారు తంగతో మీరు పైపైనే చూస్తున్నారు కానీ మీరు లోతులకు వెళ్ళి చూస్తలేదు అన్నట్టు ఎందుకంటే ఎవరికి లోతులు బట్టి ఎవరు కూడా ఇష్టం ఏదో ఉన్నకాడి చాలు అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతారు కానీ మనం అట్లా ఉండొద్దు మనం డీప్లలోకి వెళ్ళిపోవాలి ఆత్మీయ లోతులోకి మనం వెళ్ళిపోయి ఇవన్నీ పశుధాత్ముడు నీకు అనుగ్రహించి అన్ని దేవుడు ఆయన చూపిస్తూ ఉంటాడు అందుకే పౌలు ఏమంటారు తెలుసు అక్కడ ఆ కిందికి వచ్చినప్పుడు పదవచంలో అయితే దేవుడు మనకి తన ఆత్మ వల్ల అవి బయలుపరిచినాడు అన్నట్టు కాబట్టి ఆత్మ కూడా అన్నిటినీ వివేచిస్తా ఏది దేవుని సంబంధమైనది ఏది దేవుని సంబంధం కాదనేది నీకు ఆ వివేచన అవసరం అన్నట్టు వివేచన లేకుంటే ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేము ఏదో నీకు నీకు నచ్చిన మైండ్ సెట్ లో వెళ్ళిపోతా ఉంటాం కాబట్టి అది రాంగ్ అన్నాడు అందుకు పరిశుదాత్మ నడిపింపు మనకి ఎంతో అవసరం దేవుని వాక్యం దేవుని వాక్యంతోనే పోల్చాలి ఎందుకంటే ఆత్మ నేర్పు మాటలతోనే మేము ప్రకటించిన గాని ఆ మనుషుల మీద ఆధారపడి ప్రకటించలేదని పౌలు చెప్పారు కాబట్టి ప్రతిది దేవుని ఆత్మని మనకు బయలుపరచాల కాబట్టి ఆయన మన మధ్యలో ఉంటాడు ఎందుకంటే ఆయన మనం ఆహ్వానిస్తాం పరిశుదాత్మడు మనలో ఉంటే అవన్నీ మనకి బయలుపరుస్తున్నట్టు మనకి ఎలాంటి అనుమానం ఉండదు అనుమానం వస్తుందంటే మనం అర్థం చేసుకునే విధానంలో ఏమైనా లోపం ఉందేమో లేకుంటే నువ్వు అర్థం చేసుకొని నీ నీ అంతటా నువ్వు తెలుసుకోలేని స్థితిలో నువ్వేమో అది మనం అర్థం చేసుకోవాలా అయితే ఏసు ప్రభు ఒక మాట చెప్తుంది ఇక్కడ ఏంటంటే నాగటు వెనక తట్టు చూడొద్దు అని ఎందుకు చూస్తాను వెనకతట్టు ఎందుకంటే వెనకతట్టు నువ్వు చూసామనుకు నువ్వు ముందుకు వెళ్ళావన్నట్టు ఎందుకు ఆ వెనక తట్టు ఏముంది దుష్టుడు ఉంటాడు కాబట్టి నీకు అనేకమైన కనిపిస్తున్న వెనక నీ గురి ముందుకు నీ సేవ ముందుకు నువ్వు పదు పొరుగు వారికి నువ్వు తీర్పు దించి నువ్వెవడు నేను ఎవడు ఎవరు లెక్క వాళ్ళు అప్ప చెప్పుకుంటారు కదా కాబట్టి ఎవరికి మన తీర్పు తీర్చమన్నట్టు ఏసు ప్రభు తీర్పు తీర్చలే ఆ వ్యభిచారంతో పట్టమని స్త్రీకి తీర్పు తీర్చిండా మోస ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమె రాళ్ళతో కూడా కానీ నువ్వేమంటావు బోధకుడు అంటే ఏశప్రభిమన్నాడు ఏమనలే వాళ్ళు ఏమేం చేసిండ అన్ని కూడా అక్కడ రాసిండు మీలో పాపం చేయని వాడు మొట్టమొదటి రాయమనడు ఎవరు నేసిండ్రా అప్పుడు తరుంకుంటూ వచ్చిండ్రు ధర్మశాస్త్రం గురించి అన్ని మాకు తెలుసు అన్ని మోసం చేయవు అన్ని తెలుసుకున్న వాళ్ళు చివరికి వచ్చిన ధర్మశాస్త్రం పాటించారంటే ఎవడు పాటించాలి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఎవడు చెప్పుకున్నారు అంతే కానీ ఎవడు కూడా పాటించలే అందుకు వాళ్ళు రాయి వేయలేకపోయినారు ఏ ప్రభు వేయొచ్చు కానీ అనేమంటే తెలుసా నేను కూడా నేను శిక్షించనుమా ఇక నువ్వు పాపాన్ని చేద్దాన్ని అని క్షమించి ఆమెను విచ్చిపెట్టేసి చూడండి ప్రభు మనసు ఆ రీతికి ఉంటుంది ఎందుకంటే ఆయన తీర్పు తీర్చొచ్చు అది కరెక్టేది వాక్యం ప్రకారంగా కానీ ఆయన చేసిన అక్కడ ఆయన తీర్పు తీసడానికి రాలే తీర్పులో నుంచి మనం తీర్పులోకి మనం పోవద్దని దాని నుంచి బయట తీసడానికి మనం వచ్చి ఆయన లోకానికి నశించిపోయిన ఆత్మలను ఆయన రక్షించడానికి వచ్చిన శిక్షించడానికి రాలే ఒక టైం అది అంతే ఒక దశ ఒక టైంలో ఆయన శిక్షిస్తాడు అప్పటి వరకు ఆయన కృపా మనుషులు తీస్తుంది అది నువ్వు ఎట్లా రెక్తపరుస్తావు మనుషులకి అనేది అది నీలో ఆధారపడి ఉంటుంది ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రాణాలకి ఎప్పుడు మారదు కానీ మనమే మారుతూ ఉంటాం అన్నట్టు ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక రీతికి ఉంటాము ఇంకోసారి ఒక రీతికి ఉంటా మనం మనం మీద మనకే నమ్మకం ఉండదు కొంతసేపు ఆత్మలో ఉంటాము కొంతసేపు క్షేత్రంలో వచ్చేస్తాం అన్నట్టు అందుకే ఆత్మలో నుంచి నేర్పలు బయటకు రావద్దు ఎందుకు ఒక్కసారి నువ్వు బయటకు వచ్చినవంటే వాడిని పట్టేసుకుంటాడు అన్నట్టు ఆ పిల్లలు తన రెక్కల కిందనంత కాలము ఏది ఏం చేయలేదు ఎప్పుడైతే రెక్కల కింద బయటకు వస్తుందో అప్పుడు గద్దచచ్చి తనుక్కోబోతున్నట్టు అప్పుడు కోడి కూడా ఏం చేయలేదు ఎందుకంటే ఆయన ఎంతకాలం దేవుడుగా కాపాడుతూ చెప్పు అందుకు ఈరోజు కనీస జీవితం ఎట్టుందంటే ఆయన రెక్కల కింద లేకుండా రెక్కల అన్నట్టు అందుకు దుష్టుడు వాడుకుంటున్నాడు వాళ్ళు అందుకు మనం జాగ్రత్తగా మనం ఆయన ఆత్మలోనే మనం జీవించడానికి ప్రయాసపడాలి ప్రభావ ఈ క్షణం నేను ఆత్మలో ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఆత్మలోనే ఉండాలి అందులోకి వెళ్ళి బయటకు వాడు బట్ అది చాలా భయంకరమైన స్పిరిట్ అన్నట్టు అందుకే మనం ఎవరితో కూడా మనం వాదించాం ఎందుకంటే అది తెలుసు ఆ స్పిరిట్ నేను వాదించి అందులో పడ్డానంటే ఆ ఆత్మ నాలోకి వస్తుంది అందుకు నేను అవకాశం ఇవ్వను ఎట్టి పరిస్థితులు కూడా అదే దృక్పథం మనము బహు జాగ్రత్తగా ఉండాలా ఇప్పుడు వచ్చే టైం ఎటువంటి తెలుసా భయంకరమైన కాలం మనుషుల్లో ఆ దయ్యాలు మనుషుల్లో దూరిని రెచ్చగొడతా ఉంటాయి కానీ మనం ఏం చేస్తాము అది టెంపేషన్ చేస్తుంది కానీ మనము పడిపోవన్నట్టు ఎందుకంటే మనకు దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చిందని పిరికితాను ఆత్మ ఇవ్వలే అనేసి మనకి మనం రెచ్చిపోయి మనం మాట్లాడం దేవుని ఆత్మ నీతో మాట్లాడతాడు ప్రభావ ఇప్పుడు నేను ఏం మాట్లాడాలా పర్షుదాత్మను చెప్తాడు నీకు ఇప్పుడు మాట్లాడాలా ప్రభావ లేదంటే ఆయన చెప్తాడు నీ నీ హృదయంలో నుంచి మాట్లాడుతుంటాడు ఎందుకంటే ఆత్మ నీళ్ళు ఉన్నాడు కాబట్టి అప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడతావు మనుషులతో అందుకు మనము ఆ మనుషులతో మాట్లాడేటప్పుడు కానీ అనేక విషయాల్లో మనం బహు జాగ్రత్తగా ఉండాలి అందుకే ప్రభావ అంటున్నాడు నాగటిపై చేయించిన వాడు వెనక తట్టి తిరిగి చూడొద్దు కాబట్టి ఆ సేవ పొలం దున్నుకుంటూ మనం పోవాలా చూడండి ఎంతకాలం మనము ఆ చూడండి మంచి పొలాలు ఉంటాయి అందులో బంజర భూములు ఉంటాయి రకరకాల రాళ్ళు రప్పుల పొలాలు ఉంటాయి రకరకాలమైన పొలాలు అంటే ఆత్మీయ శ్రద్ధం చేసుకోవాలా ఆ నాలుగు గుంపుల గురించి మనం చూపిస్తాం మనం ప్రభువు విత్తువాడించిన ఉపమానాలు మనం చెప్పినప్పుడు ఆయన నాలుగు రకాల గుంపుల గురించి చెప్తాడు అక్కడ నిలబడ్డ పది త్రోగు పక్కన పడినది తర్వాత ముళ్ళ పొదలు తర్వాత ఆ మంచి నెల విత్తనం అంటే నాలుగు రకాల గుంపులు కనిపిస్తూ ఉంటాయి అక్కడ అంటే ఇవన్నీ కూడా మనుషులకే సాదృశ్యం అన్నట్టు కాబట్టి హృదయాల దున్నబడాలా మన మనుషుల హృదయాలు దున్నబడాలా అన్న రాళ్ళు రప్పాలు ఏమన్నా వాళ్ళ జీవితాలను సంపూర్ణంగా వాటిని తీసి అప్పుడు దేవుని మన వాక్యమైన విత్తనం అనేవి అంటే ఇది ప్రయాసంతో కూడా పరిచర్య అన్నట్టు సేవా సేవా జీవితం అంటే ఏదో వాక్యం చెప్పేసి వెళ్ళిపోవటం కాదు తగిన ప్రయాసము ప్రార్థన జీవితము దేవుని ప్రాణాలు ఎట్లా నెరవేర్చాలి అనేది వాళ్ళు ప్రార్థనలు పూజను కనిపెట్టి వాళ్ళు ముందుకెళ్ళినారు పౌలంటే నేను దేవ దర్శనం ప్రకారంగానే బయలుదేరినంటాడు అప్పుస్తులు కానీ చూస్తే అంటే ఆ అప్పుస్తులు కూడా దర్శన రీతిగానే చూసి ప్రార్థనని కనిపెట్టి దేవుడిని పర్మిషన్ తీసుకునే సువార్తకి వెళ్ళినారు గ్రాడ్యువల్ ఆ రీతిగా వెళ్ళినారు మనం కూడా అట్లా కనిపెట్టుకోవాలి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన ఎక్కడ నడిపిస్తే మనం వెళ్తా ఉంటాం ఆయన తెలుసు దక్షిణ పందే వారు ప్రభు అంటే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్యలు సాధ్యం ఆయన తలుసుకుంటే ఏమైనా చేయగలడు కానీ ఆయన ఆయన చిత్తాన్ని మనం గ్రహించగలగాల కాబట్టి ఈ లోకంలో మనం ఆయన మార్గాన్ని సిద్ధపరచాలంటే అనేకమైన ఆటంకాలు ఉన్న దేవుని ఆ రాజ్యానికి ఆటంకాలున్న వాటన్నిటిని తీసేయాల నువ్వు వాటన్నిటి అరణ్యాన్ని మంచి నేలగా ఏదైనా వనం ప్రవచనం ఉంది ఏష గ్రంథంలో ఏదైనా వనం ఎట్లా ఉందో మళ్ళా తిరిగి అదేలాగా ఉన్న ఒకప్పుడు ఏదైనా లాగా కానీ మంచిగా ఉంది ఇప్పుడు ఏదైనా ఏమైంది అది ఆ వాళ్ళు ఎప్పుడైతే ఏ దేనిలో వాళ్ళు అవిధేత చూపించారో వాళ్ళు బయటికి తరిమే పడ్డారు కాబట్టి అవిధేతలు ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశం దేవుడు ఇవ్వడు కానీ ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో అప్పుడే దేవుడు మనకు అవకాశము ఇస్తాడు కాబట్టి ఈ పొలాన్ని మనం ఏం చేయాలా చదువుని చేయాలా అంటే రకరకాలమైన ప్రాంతాల్లో రకరకాలమైన చోట్ల వెళ్ళి మనం విత్తనాలు చల్లాలా అనేకులకు సువార్త ప్రకటించడం అనేకులకు దేవుని ఏసు ప్రభుని వాళ్ళ హృదయంలోకి స్వీకరించలాగా మనం అట్లా మనం ప్రణాళిక దేవుని మార్గం మనం సిద్ధపరచాలి అయితిగా చూడండి ఆ రీతిగానే కాబట్టి మనుషులు ఎందుకు సిద్ధపరచాలన్నప్పుడు కుమ్మరి వాడి పాత్ర గురించి మనం చూస్తాం కదా కాబట్టి అలాంటి జీవితాన్ని రాళ్ళు రప్పలుగల జీవితాన్ని అట్లాంటి కఠినమైన మనుషులు మార్చగలాలంటే మనం ఎంతో ప్రయాసంతో కూడా ఉండాలా ఎంతో ఓపిక సహనం కలిగి మనం ఉండాలా కాబట్టి కుమ్మరి ఇరిమియా ఇరిమియాతో దేవుడు మాట్లాడతాడు ఇర్మియా నువ్వు కుమ్మరి అన్నప్పుడు అప్పుడు చూడండి దేవుని విధానం ఎట్లుంటుందంటే ఒక దశలో ఆయన డైరెక్ట్ గా మాట్లాడతాడు ఒక దశలో ఆయన ఏం చేస్తున్నాడంటే దర్శన రీతిగా మాట్లాడతాడు కలలో రూపంగా మాట్లాడతాడు ఒక దశ డైరెక్ట్ స్వరం ద్వారా మాట్లాడతాడు ఒక దశ ఏం చేస్తుంటే స్థలానికి వెళ్ళు నేను అక్కడ నీతో మాట్లాడతానంటాడు అంటే ఆయన ఇష్టం ఆయన ఎట్లనే మాట్లాడొచ్చు కానీ ఇరిమేతో మాట్లాడొచ్చు కానీ ఇరిమే ఏం చేసిడు లేదు ఇరిమ నువ్వో అక్కడ పో చూడు ఆ కుమ్మరి యొద్కి వెళ్ళి చూడు అన్నప్పుడు ఆ కుమ్మరి యొద్కు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తున్నక్కడ ఆ మట్టి తీసుకొని కుండలు తయారు చేస్తున్నాడు అనట ఎందుకు చూపించాల దేవుడు అది అంటే ఆ కుమ్మరి ఎంత కష్టపడి ఆ పాత్రను తయారు చేస్తున్నాడు కాబట్టి అది దాన్ని ఎనుకున్న ప్రయాసం ఏంది చూడు పోయి ఇర్మియా అని ప్రవక్తకు దేవుడు చూపిస్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రవక్తకు దేవుడు చూపిస్తాడు తన దాస్తులని సేవకులకు ప్రభు తాను సంకల్పించింది బయలుపరచబడకుండా ప్రభు అని ఏది కూడా చేయడు నీకు నాకు తెలియకుండా ఈ లోకం ఏది కూడా చేయడు మనం అడిగితే అని ఖచ్చితంగా చూపిస్తాడు కాబట్టి మనం అడగం ఎందుకు అడు అంటే మనకు అన్ని తెలుసు అని విర్రవేగుతూ కానీ అది దేవునికి ఇష్టం ఉండదు నాకు ఏం తెలియదు ప్రభు పాదాలు పట్టుకొని పతి దశలో ఆయన పాదాలు పట్టుకోవాలా ప్రోవా ఇప్పుడు నేనేం చేయాలా ప్రావా నేను ఎట్లా పోవాలా ప్రావా అనేది ఆయన అడగాల ఆయన పాద సందరి కూర్చొని కాడి ఎట్లా మొయ్యాలా అది నేర్చుకొని నా ఖాడి మేమన్నారు ఈరోజు ఎక్కడ మేర్చుకుంటారు ఎవరు నేర్చుకుంటారు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఎట్లా మోస్తారు కాడి అది బరువుగా ఉంటది అది భారంతో కూడింది ఉంటుంది కానీ నా కాడి సులువైందన్నాడు తేలిపోయిందన్నాడు కాబట్టి అలాంటి ఖాడి మొయ్యాలంటే ఆయన పాదాల దగ్గరికి చేరాలా గిస్త ప్రార్థన అనుభవం మనకి ఎంతో అవసరం కాబట్టి కుమ్మరి వాడు మట్టిని తీసుకొని తయారు చేసి ఎంతో ఎక్కడో దూరం పోతాడు మట్టి తీసుకొస్తే దాన్ని తొక్కుతాడు దాన్ని ఎంతగానో దానిలో ఉన్న రాళ్ళు రప్పలన్నీ తీసేసి మొత్తం మంచి ముద్దలాగా తయారు చేసి అప్పుడు సారి మీద తీసుకొస్తాడు అంటే అప్పుడు వరకు ఎట్లుంది అది రకరకాలమైన ఆ రాళ్ళు అవన్నీ సపరేట్ చేసి దాన్ని మంచి ముద్దగా మార్చి అప్పుడు సారి తీసుకొచ్చి మంచి పాత్రగా తయారు చేస్తుంది అప్పుడు కూడా తయారు చేసినప్పుడు ఏమవుతుంది కొన్ని జారిపోతా ఉంటాయి కొన్ని మట్టి సరిగ్గా రావు కానీ కుమ్మరవాడు ఏం చేస్తున్నా మట్టిని పారేయడు మళ్ళా తీసుకొని ఇంకొకసారి ఆయన ఏం చేస్తాడు మళ్ళీ తీసుకొని మళ్ళా ఎక్కడిసారి ఇది మంచి పాత్రగా తయారు కావాలని కుమ్మరవాడి ప్రయాసం అరీ ఉండదు అన్నట్టు దేవుడు అంతే మనల్ని ఆయన ఎంతగానో మంచి పాత్రలుగా తన ఇంట్లో ఉన్న బంగారు పాత్రలుగా ఆయన తయారు చేయాలని మనం ఎంతగానో ఆయన సారిపైకి తీసుకురావాలనుకుంటే మనం ఏం చేస్తున్నాం అంటే జారిపోతూ ఉంటాం చేపలు లాగా స్థిరత్వం ఉండదు అన్నట్టు స్థిరత్వం ఉంటూ కొంత స్థిరమనిస్సు అంటే సంచల మనుషు అన్నట్టు ఇది చంచల మనుసు అంటే ఒక ఒక్కొక్కప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నవన్నట్టు ఇంకా అని చేయబోతే ఇంకొక రకంగా మారిపోతూ ఉంటుంది అలాంటి స్థిరత్వ వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు విచ్చిపెడతాడా విచ్చిపెట్టాడు ఎట్టయినా సరే తీసుకురావాలనుకుంటాడు కానీ అది గ్రహించమన్నట్టు దాని వెనక ఆయన ఎంతగా ప్రయాసపడుతున్నాడు ప్రభు ఎంతగా మన మన పట్ల ఆసక్తి కలిగి ఆయన ఎంతగా మన మన పట్ల విధేత కలిగి ఉన్నాడు నా బిడలని అలాంటి విధేయత మనం చూపిస్తాం చాలా తక్కువ మంచి పాత్ర తయారే టైంకి ఏమవుతుంది అది అది కుమ్మరమైన చేతులు జారిపోతున్నాయి చేపలలాగా ఈరోజు మనుషులు కూడా అంతే కదా దేవుడు చర్చికి ఎంతో శక్తి పవర్ ఇచ్చిండు కానీ ఈరోజు చర్చ ఆ రీతి చేస్తుందంటే కష్టమే అన్నట్టు ఎందుకు అంత శక్తి దేవుడు ఆధిక్యత దేవుడు ఇచ్చిండు కానీ ఈరోజు వాడుకుంటున్నారంటే వాడుకోవట్లేదు ఎందుకంటే మనుషులు జ్ఞానం ఈ లోకపరమైన ప్రోగ్రామ్స్ లో అలవాటు పడిపోయి వాళ్ళ సొంత జ్ఞానం వాళ్ళు నా ఎడలో చూపు భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకుని అంటాడు కాబట్టి అస్తకృతమైన ఆలయంలో నివసింగ్స్ అంటాడు కాబట్టి మనుషుల హస్తాల చేత నిర్మింపబడిన వాటిలో ఆయన ఉన్నాడు తన కుమారుడైన ఏస్తూ ప్రభు ఆయన చేతితో కట్టబడిన మందిరం అది చేతి కాని మందిరం అదే ఆత్మసమైన మందిరం ఆ మందిరమే వను అలాంటి మందిరంలో ప్రభు ఉంటాడు లేకుంటే ఉన్నాడు అందుకు కుమ్మరవాడు ఎట్లా చేస్తున్న పాత్ర అనేది మనం అర్థం చేసుకోవాలి చూడండి ఆ పాత్ర మంచిగా తయారు చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అవి మొత్తం ఎండబెడతారు ఎండబెట్టేసి బాగా ఎండిన తర్వాత అవి మొత్తం తీసిపోయి కాలుస్తారు ఈ తెలుసే కొండలు తయారు చేస్తారు కాల్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే కొన్ని ఇటుకలు మొత్తం కింద అది ఎంత వేసి మొత్తం బాగా కాలిస్తే మంచి కొన్ని ఎర్రగా తయారవుతాయి బాగా కాలేని కొండ మంచి ఇటు కొడితే సౌండ్ టంగ్ టంగ్ సౌండ్ వస్తుంది అంటే అది మంచి కాలింది మంచి వాల్యూ ఉంటుంది దానికి అంటే ఎంతగా కాల్చబడితే అంత విలువ ఉంటుంది దానికి ఆ కుండకి కొన్ని కుండలు ఎప్పుడు అంటే మనం చూస్తూ అమ్మేకాడ నల్లంగా మచ్చల మచ్చలగా కొన్ని నల్లగా వస్తే కొన్ని ఖాళీగాలనట్టుగా రకరకాలుగా ఉంటాయి అన్నట్టు అంటే అగ్నిలో పోతుని కొన్ని ఏమో సరి మంచిగా కాల్చబడుతుంది కొన్నేమో కొంచెం పచ్చి పచ్చి పొందింది అన్నట్టు క్రైస్తవ చేతి ఈరోజు సంపూర్ణంగా ఆయనలో మన ఆ పరిపూర్ణతలో పోవాలనేది అగ్నితో కూడిన ఆ విధానం అన్నమాట కొలిమిలో కొలిమి జీవితం అదంతా తెమలతో కూడిన జీవితము కాబట్టి ఆ రీతిగా మనం పోతే కానీ ఒక విలువైన పాత్ర అప్పుడు ఆ కొమ్మరి ఏం చేస్తాడు ఆ పాత్ర తీసుకొచ్చి మంచిగా కాలిన మంచి రేట్ కమ్ముతారు మిగతా తక్కువ తక్కువ రేట్కి అమ్ముతారు అంటే దానికి దాని వాల్యూ అంతే అన్నట్టు అంటే ఒక గొప్ప ఇంట్లో మన తండ్రి మన దేవుని ఇంట్లో ఎన్నో పాత్రలు ఉన్నాయి కొన్ని ఘనతకి కొన్ని గణహీనతకు వాడబడిన పాత్రలు ఉన్నాయి ఈ రోజు క్రైస్తవుల జీవితంలో మనం ఉంటున్నప్పుడు ఆయన ఇంట్లో ఉన్న మనం కూడా ఎలాంటి పాత్రగా వాడబడుతున్నాం కొన్ని గనత కలిగిన పాత్రలాగా వాడబడుతున్నామా లేకుంటే ఘనహీనమైన పాత్రలాగా వాడబడుతున్నమా అనేది మనం అర్థం చేసుకోవాల కాబట్టి ఈ ఈ పాత్రలు తయారు చేసే ఆ వ్యక్తి దేవుడు మన పరమ కుమరి కాబట్టి ఆయన కూడా మనం అట్లనే తయారు చేసిండు కదా మనం కూడా చేసిండు కాబట్టి మంచి పాత్రలుగా ఉన్నప్పుడు నువ్వు అదే పాత్రగా అదే విలువ ఉండాల కానీ అది ఎంతో ఎంతో ప్రయాసంతో కూడింది ఒక శిల్పకారిని జీవితం అన్నట్టు అది ఎందుకంటే ప్రతి దశలో ఒక మంచి పాత్రగా ప్రభుకు అనేకుల్ని ప్రభులో తీసుకొని రావాలనేది ప్రయాసం అన్నట్టు అంటే అది కుమ్మరి చేతి పని ఈ రోజు నువ్వే ఆ కుమ్మరి ఆయన పరమ కుమ్మరి అయితే ఆయన పెడ నువ్వు కూడా కుమ్మరమే నువ్వు కూడా అనేకుల్ని మంచి పాత్రలుగా తయారు చేసి ఒక్కనొక దినో మన తండ్రికి మనం అప్ప చెప్పాలి ఇదిగో ప్రభావా ఇంతమంది నేను తీసుకొచ్చాను నీ సన్నిధికి అని మనం ప్రయాసంతో ఉండాల అనేది ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి కొలసలు రాసిన పత్రికలో బహులు ఒక విషయాన్ని మనకు అది జ్ఞాపకం చేస్తాడు ఈ రోజు నీ పరిచర్య జీవితంలో నా పరిచర్ జీవితంలో ఎలాంటి విధానాలు మనం కలిగి మనం ఉండాల ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో చూడండి ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రతి మనుషుని క్రీస్తుని సంపూర్ణంగా చేసి ఆ నిదుట నిలబెట్టాలా ప్రతి మనుషుని అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరిని ఏసు ప్రభులు సాంపూర్ణంగా చేసి అని ఎదుట నిలబెట్టాలంట తర్వాత ప్రతి మనుషుని సంపూర్ణంగా చేసి ఆయన దా నిలబెట్టవాలని చూడండి నిలబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించు ఆయనను ప్రకటించున్నాము ప్రతి మనుషునికి బోధించాల ప్రతి మనిషికి బుద్ధి చెప్పాలంటే బుద్ధి చెప్పడం అంటే ఏంటంటే మంచి మార్గాన్ని చూపించడం అన అంటే మంచి మార్గము ఆ బుద్ధి కలిగించే మార్గం అంటే బుద్ధి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా దేవుని వాక్యం ఉంటేనే మనకు బుద్ధి కలుగుతున్నాను అంటే బుద్ధి కలిగి నడుచుకోవటం మంచి మార్గం నడుచుకునేవాడు ఈయన మంచి బుద్ధిమంతుడు అంటారు చేసినవా లాంగ్వేజ్ లో కాబట్టి ఎట్ట బుద్ధిమంతుడు మంచి మార్గంలో పోతున్నాడు కాబట్టి కాబట్టి ఈ మార్గాన్ని మంచి మార్గాన్ని మనం బోధించాలా ఆయన మనం ప్రకటించాలా సమస్త విధమైన జ్ఞానం అంటే మనం అర్థం చేసుకోవాలా ఎలాంటి జ్ఞానం అది ఏ వ్యక్తికి ఎత్తం చెప్పాలా ప్రోవా పశుదాత్మ దేవ మీ సాయి మాకు ఏమంటే దేవుడు ఇస్తాడు అంటే అప్పుస్తున్న పౌలు ఎట్లా జ్ఞానంతో ఆయన ప్రకటించాడంటే ఆయన సువార్త చెప్పినట్టు సునాయసంగా ఎలాంటి వాడైనా సరే రక్షణ పొందాల్సిందే అంత జ్ఞానం పొందుకున్న వాడు దేవు పౌలు సమస్త విధమైన జ్ఞానంతో మేము బోధిస్తున్నాం అంటే ఏం కా జ్ఞానం ఈరోజు జ్ఞానం ఏంది దేవుని జ్ఞానం ఏంది దేవుని జ్ఞానం మనుషులు రక్షణ నడిపిస్తుంది మనుషుల జ్ఞానము మనుషుల రక్షణ నడిపించదు అది భ్రమతో కూడిన జ్ఞానం ఆ క్షణం వరకు అది పనిచేస్తుంది తర్వాత అది కానీ దేవుని గ్యానట కాదు ఒక్కసారి దేవుని వాక్యం ఆ హృదయంలో వాళ్ళు తాకిందంటే అది విత్తనం లాగా పౌలు ఆ రీతికి చెప్పిండు ఆయన ఏదై ప్రాంతంలో ఉన్నప్పుడు పౌలు ఆయన చెప్తున్న బోధిస్తున్న వాక్యంలో ఆయన ఎంతో మనతో తర్కిస్తున్నాడు అక్కడ ఎంతో కాలం అక్కడ ఉన్నాడు ఆయన కానీ అక్కడ ఒక టెంపుల్ ఉంది అక్కడ విగ్రహాలతో నిండిపోయింది ఆ ప్రాంతం అక్కడంతా తత్వజ్ఞానం దర్శన వాళ్ళు అని వాళ్ళు ఏంటంటే తినాలా ఎంజాయ్ చేయాలా చచ్చిపోవాలా ఇక ఇదే జీవితం వాళ్ళది అలాంటి వాళ్ళని దేవుడు ఎట్లా ప్రేమించాడు అన్నప్పుడు అక్కడ పౌలు ఒక విషయం చెప్తున్నా అక్కడ ఎట్లా చెప్పాలి ఎలక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయని ఎట్లా చెప్తే వీళ్ళు వాక్యం వింటారని అప్పుడు ఆయన ఒక విషయం దేవుడు చెప్పించిందంటే తెలియకున్న దేవునికి అని రాయబడిన ఆ ఒక సూత్రాన్ని చూసైనా ఆధారం చేసుకొని అప్పుడు ఏస్తు ప్రభు తోవాత ప్రకటిస్తే ఆ తెగల కొంతమంది బయటకు వస్తారు ఆయన హేళనం చేసిండ్రు అవమాన పచ్చిండు ఇడెవిడో కొత్త బోధ చెప్తున్నాడు ఇది బైబిల్ లో లేదే ఇది ఎది అది లేదని చెప్పి రకరకాల మీద అతన్ని ఎలా చేసినట్టు మీరు చదవని తర్వాత నేను చెప్పేది కాదు ఇది కొన్ని కొత్త సంగతి మాకు వినిపిస్తున్నావు అని కాలం గడిపేటవాళ్ళు అన్నట్టు అంటే ఆ క్షణము మామూలుగా కూర్చొని టైం పాస్ చేసే గుంపు అనమాట అది అలాంటి గుంపు కూడా ఆయన అవమానం పొందిండు ఎందుకు తెలుసా క్రీస్తు నిమిత్తం ప్రభు నిమిత్తం నువ్వు ఎన్ని అవమానాలు వచ్చినా సరే ఆ అవమానాలు ఆయన కొరకు మనం పొందాలి ఎందుకంటే అది నా తండ్రి నా దేవుడు నా ప్రభు నా ఎంత అవమానం పొందిన ఈ చిన్నది నన్ను ఏం చేస్తుంది ఏదైనా ఆయన మైమ కొరకే ఆయన అది తీర్మానించుకొని ఎంత హేళన చేసినా కానీ అప్పుడు ఏం చేసినా అయినా వాళ్ళకి వాక్యం చెప్తే కొంతమంది బయటకు వచ్చినారు అలాంటి తత్వజ్ఞానం తెచ్చిన అంత ఈజీగా పవన్ తీసుకొచ్చింది బయటకు ఎంత ప్రయాసపడి ఉండాలైనా వారం రోజుల పాటు కొంత కాలం ఆయన ఏం చేసిన అక్కడ తరికించి ఆయన తరికించండు ఆయన తరికించి ఎట్లా చెప్పాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఏ విధం చేత సరే వారిలో కొంతమందినైనా ప్రభులు నడిపించాలా అనేది ఆయన ప్రయాసం అన్నట్టు ఈ రోజు అలాంటి ప్రయాసం ఈ రోజు నీకుందా నీ పక్కన కూర్చున్న నీకు అలాంటి తత్వం ఇప్పుడన్నీ కలిగిందా ఇది కదా విధానం ప్రభు మార్గం సిద్ధపరచడం అంటే ఆయన మార్గం ఎలాంటి ఆయన మార్గం లేదు అక్కడ అరణ్యంలో ఉంది ఈ లోకంతో అరణ్యంలాగా ఈ అరణ్యం అరణ్యంలో ఒక మార్గం వేయగలవా ఒక రోడ్డును వేయగలవా ఒక్కసారి ఒక మార్గం చూపిస్తే ఆ మార్గం నుంచి అనేకులు పోతా ఉంటారు కదా కాబట్టి ఆ మార్గము నేనే మార్గం సత్యం జీవనడు కాబట్టి నువ్వు కూడా మార్గదర్శకుల్లాగా ఉండాలా అంటే ఆయన వెల్కమ్ చేయాల ఏసు ప్రభుని అనేక జీవితాలలో తీసుకొని రావాలంటే ఎట్లా అది ప్రయాసం అన్నట్టు మన ప్రభు కూడా ఆయన రక్షణకు మనకు అంత ఈజీకి వచ్చిందా ఆయన ఎంతగా ప్రయాసపడి తన ప్రాణనే త్యాగం చేసుకున్నాడు ఈ లోక శిక్ష పాపములంతా భరించి తన మీద విజయం పొందిండడు శివు మీద గొప్ప యుద్ధమే చేసిండు ఆయన గొప్ప మహాసంగ్రామే చేసిన సెలువు మీద ఆయన అందుకు ఈరోజు నువ్వు నేను సజ్జకున్నావంటే బ్రతుకున్నావంటే ఆయన కృపలే ఆయన కోసం ఆయన చేసిన త్యాగం మన కొరకు కాబట్టి పౌలు కూడా అంతే సమస్త జ్ఞానంతో నేను ప్రకటిస్తున్నాడు అలాగే కింద చివరు రాస్తుందంటే చూడండి అందు నాలో బలముగా కార్యసిద్ధి కలిగజ ఆయన క్రియా శక్తులు బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను కాబట్టి ఇది పోరాటం నీ పోరాటము ప్రయాసంతో కూడిందై ఉండాలా అంటే ఒక మనిషి నువ్వు సంపూర్ణంగా ప్రభులో నిలబెట్టాలంటే నువ్వు ఎంత ప్రయాసపడ ఉండాలా వాకింగ్ చెప్పని చెంత ఈజీ కాదు కదా కాబట్టి దాన్ని తగిన ప్రయాసం ఏమైనా ఉంటుంది అది మీరు అపోస్తలకారం చదివితే వాళ్ళు ఎంత ప్రయాసపడ్డరో ఆత్మల సంపాదన కొరకు అలాంటి సంపాదన కొరకు నువ్వు రింకున్నట్టు ప్రయాసపడాలా అప్పుడే కానీ మనుషులను ప్రభువులో నడిపించలేవు లేకుంటే కష్టం అన్నట్టు కాబట్టి ప్రయాసం పోరాటం ప్రయాసం అంటే ఎలాంటి ప్రయాసం మనం పడాలి ఈ లోకంలో అప్పుడు గాని అనేకులు ప్రభువులు రాలేరు అన్నట్టు ఈ లోకం ఎట్టుంది భయంకరంగా ఉంది కానీ ఈ భయంకరమైన ఈ రంగుల లోకంలో నుంచి నువ్వు వాళ్ళని ప్రభులకు నడిపించాలంటే చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావాలంటే నువ్వు చీకట్లో పోవాల్సి వస్తుంది చీకటి ప్రపంచంలో నువ్వు పోవాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు చీకట్లో పోతున్నావు అంటే నువ్వు వెలుగు ఉంది నువ్వు వెలుగు ఆ వెలుగు చీకట్లో పోతే కానీ ఆ చీకట్లో ఏముందాం తెలీదు మనుషులు చీకట్లో ఉన్న ఇంతకాలం అనేది ఆ వెలుగును చూస్తే కానీ తెలియదు అన్నట్టు ఆ వెలుగు మనలో పెట్టుకుంటే ఈ లోకంలో ఎక్కడ కష్టం అన్నట్టు అందుకు మనం అనేక ప్రాంతాలకు మనం వెళ్ళాలా చూడండి ఎందుకంటే దేవుడు ఎక్కడ అవకాశిస్తే అక్కడి నువ్వు వెళ్ళాలా సంఘాలకు మనం సంఘాలు కొంతకాలం సంఘాలు పోతున్నాం ఇతర వారం మనుషులు బోధిస్తున్నాం వర్క్ ప్లేస్ లో రకరకాల ప్రాంతాల్లో వెళ్ళే వాక్యాన్ని ప్రకటిస్తున్నాం ఎందుకంటే నువ్వు వెలుగు ఆ వెలుగును మనుషులకు చూపించినప్పుడే చీకటి కనిపిస్తూ ఉంటుంది ఈ రోజు ఎట్లా ఉన్నారు మనుషులు అంటే చీకట్లో ఎందుకంటే చీకటి మనుషులు వెళ్తుంది చూడండి మనం చూస్తాం మద్య మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఆ బాటల మీద రాసి ఉంటుంది కానీ మనుషులు తాగుతున్నారా లేదా అంటే వాడు గుడ్డి ఉన్నాడా లేదా కళ్ళు కళ్ళుండి కూడా వాడి గుడ్డి వాళ్ళ లాగా వాడు చీకట్లో ఉన్నాడు కానీ వాటికి తెలిస్తలేదు వాడికి యుగ దేవత వాళ్ళకి గుడ్డితనం కలుగు నువ్వు చెప్పగలవు మనం చెప్పగలం నువ్వు చీకట్లో ఉన్నవు అని అప్పుడు నేను చీకట్ ఎందుకున్న పగుల్లో ఉన్న ఇప్పుడున్న లైట్ ఉంది అంత బాగానే ఉంది ని చీకట్ అంటే నీకు తెలీదు నువ్వు కటిక చీకట్లోను అని నువ్వు చూపిస్తే వాక్యము వాడు విడుదల పొందుతాడు ఎందుకంటే అది ఎట్లా గుడితను అలా రాసుంది కానీ రాసింది నువ్వు చదవలేకపోతున్నావు అంటే నువ్వు చూడలేకపోతుంటే నువ్వు గుడ్డివాడివే సత్యాన్ని చూసి కూడా వాక్యం విని కూడా నువ్వు నమ్మలేకపోతుంటే నువ్వు గుడ్డివాడివే నువ్వు ఏ స్థితిలో ఉన్నవో చూసుకో ఇరవచ్చు అని ఎప్పుడైతే నువ్వు చెప్తావో వాక్యము అప్పుడు వాడు బాధించి బయటకు కాటి పాపల్లో ఊర్లో చూస్తే కాటి పాపలు ఉంటారు మంత్రాలు చేస్తున్న వాళ్ళు తేలు పాములు చేస్తున్న వాళ్ళు వాళ్ళ మంత్రంతో అలాంటి వాళ్ళు కూడా సువార్థ చేద్దాం నేనేం చేస్తాను చూడని చెప్పాను నేనన్నా ఏసు ప్రభు నువ్వు నన్ను ఏమైనా చెయ్యి తాను ఏసు ప్రభు నేను ప్రేమిస్తున్నాను ఆయన నీ కొరకు మరణించిండు ఆయన నీ కొరకు రచనించి ఆయన తన రక్తాన్ని నీ కొరకు అన్నప్పుడు ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు ప్రభువులను స్వీకరించగలను వాళ్ళ చేత పాపాలు ఒప్పించిన కానీ కాటి పాపలైన చాలా డేంజరస్ మనుషుల వాళ్ళు మంత్రగాలు వాళ్ళు కఠినమైన మంత్రగాళ్ళు అలాంటి వాళ్ళు కూడా వాక్యం చెప్పిన ఎందుకు నువ్వు చీకట్లో ఉండవు సైతానికి కబంధ హస్తాల కింద వాడు వాడి ఆత్మ దాగి ఉంది అంటే వాళ్ళ ఆత్మను వా బంధింపబడ్డు కాబట్టి వాళ్ళ ప్రభు ఎట్లా వాళ్ళు విడుదల తీయాలంటే వాడు కనిపిగా కలిగించాలి ఎందుకంటే దేవుడు అందుకే మనకు తెచ్చింది ఈ లోకంలో మంచి నెలన విత్తనం అంటే ఎవడైనా వేస్తాడు మంచిగా పొలం విత్తనాలు ఈజీ అన్నట్టు మంచిగా దున్యా వేస్తే కానీ అలాంటి హృదయాలు అలాంటి వాళ్ళు కూడా ప్రభు వాక్యం చెప్పకపోతే కష్టమే కదా అనిల్కి శువార్త చెప్తారంటే ఎవరు చెప్పరు తక్కువ మంది వాళ్ళు చెప్తారు కానీ నువ్వు చెప్తే కదా వాళ్ళు వినేది విన్నది కానీ ఒక అలవాట్లాగా చేసుకోవాలి ఆ ఎక్కువ శాతము అనులకే ప్రకటించింది శువార్త ఫస్ట్ యూదుల దగ్గరికి వెళ్ళిండు వాళ్ళు స్వీకరించలే పుద్దుగా మేము అనిల్ దగ్గరికి వెళ్తా ఉన్నాడు కాబట్టి అనిజులకు వెలుగుగా దేవుడు పెట్టిండి ఇస్లా పెట్టిండు కానీ వాళ్ళు వెలుగులాగా వెలగలేకపోయినాడు కానీ దేవుడు ఈ రోజు నిన్ను నన్ను వెలుగులాగా పెట్టింది అందుకు మనం అనేక చోట్ల పోయి వెలగాల చూడండి ఆ యొక్క ప్రయాసము ఏ రీతిగా ఉంది అనేది మనము అర్థం చేసుకోవాల కాబట్టి ప్రతి దశలో మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలా అనే విషయం మనం అక్కడ చెప్పబడుతుంది వర్షే గ్రంథంలో చూస్తాం మనం ఆ అధ్యాయం పన్నెండవ వచనంలో చూడండి వషే గ్రంథం పదవ అధ్యాయము పన్నెండవ వచనంలో నేను త్వర తరగా ముందుకి వాక్యము సమయం దాటిపోతుంది పాతన భక్తుల చిన్న ప్రవక్తల గ్రంథం నుంచి వసే గ్రంథం పాదాధ్యాయము పండవచ్చడంలో నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమ అను కోత మీరు కోయుడి యహోవాని విత్తటప్పుడు ఇదే సమయం కాబట్టి నీతి ఫలించినట్టు విత్తనము వెయ్యాల అంటే ప్రతి ఒక్క జీవితంలో విత్తనం వెయ్యాలా వాక్యమైన విత్తనం మనం వెయ్యాలా ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాల విత్తనం వెయ్యాలా తర్వాత ప్రేమ పంట అంటే ప్రేమ అంటే ఆత్మఫలాల్లో తొమ్మిది ఆత్మఫలాల్లో అతిథి ఒక ఫలం ఒక పంట ఒక ఫ్రూట్ అన్నట్టు అంటే నీలో ఆత్ ప్రేమ అనే ఫ్రూట్ ఒక ఫలం కనిపించాలా అది ఫలపరితంగా కనిపించాలా అది ఒక ఫలం అన్నట్టు అన్ని ఆత్మ ఫలాలు అనే ఒక చెప్పబడదండి ప్రేమ అనేది ఒక ఫలం ఒక చెట్టు ఫలం అంటే ఆ ఫలము ఎట్లాది ఎట్లాది వికసించాలా ఎక్కదండి చేయాలనేది అది ఒక విశదీకరణ అన్నట్టు ఎంత కాబట్టి ప్రేమ పంట కోయమన్నాడు కాబట్టి యహోవాని వ్యక్తులకు ఇదే సమయం కాబట్టి అని వెతకాల దేవుడే మనకు అవన్నీ నేర్పిస్తా ఉంటాడు అని విషయము అది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈరోజు మనము మనం అర్థం చేసుకోవాలా చూడండి ఇంతగా ప్రయాసపడి ప్రభులోకి నడిపించాల కదా అంటే ఏ రీతిగా అన్నప్పుడు సుమార్థ చాలా మంది సంఘాలు ఏమంటాడంటే మా సంఘం నిండాలా నిండాలని చెప్పి ప్రార్థన చేయమని చెప్తారు బాగానే ఉంది చెప్పడానికి సంఘం ఎట్లా నిండుతుంది నువ్వు పోయి సువార్త పని చేస్తే కదా నువ్వు పోయి విత్తనాలు చలితే కదా పంట వస్తుంది విత్తనం వేయకుండా పంట వస్తుందా రాదు కాబట్టి విత్తనాలు చలాలా నువ్వు చలితే రకరకాల ప్రాంతాలలో విత్త విత్తనాలు చలితే అప్పుడు పంట వస్తుంది అప్పుడు ప్రభువులు స్వీకరించగలరు అనేకులు అందుకే పౌలు ఒక విషయం చెప్తారు మొదటి కొరందిలో పత్రిక ఫస్ట్ కోరంది నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినంలో పౌలు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు నాలుగో అధ్యాయము పది పదిహేను వచనంలో చూడండి క్రీస్తు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నాను తండ్రులు అనేకులు లేరంట చూడండి ఉపదేశకులు పదివేల మంది ఉన్నారు కానీ తండ్రులు అనేకులు లేరు చూడండి ఈరోజు ఎట్టుందంటే వ్యవస్థ యూట్యూబ్ లో ఎక్కడ కానీ ఎక్కడైనా కానీ మనం కూడా యూట్యూబ్ చేస్తున్నాం మనం కూడా కానీ సందర్భం ఏంటంటే ఎంతో మంది ఉన్నారు బోధకులు ఎంతో మంది ఉన్నారు బోధపై ఎన్నో చర్చిస్తున్నాయి ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ తండ్రి స్థానం తీసుకుంటున్నాయా తండ్రి స్థానం అంటే ఏందో తెలుసా తండ్రి తన పిల్లల్ని ఎట్లా ప్రేమిస్తాడు ఏ రీతిగా ప్రేమిస్తాడు అనేది అర్థమవుతా ఉంటది కానీ ఈరోజు ఉపదేశకులు ఉన్నారు వాక్యం చెప్పేట వాళ్ళు వందల లక్షల్లో ఉన్నారు కానీ తండ్రులు అనేకులు తండ్రి అంటే ఏంది తండ్రి గుణగానం అంటే ఏంది ఏసు ప్రభు అలాంటి తండ్రి మనకి ఈ లోకంలో ఒక్కరు ఒకటి కనిపించారు ఆయన తండ్రి ఎలాంటి ప్రేమ ఇచ్చింది తన కుమార్ని మనకొరకు త్యాగంగా ఇచ్చేసింది ఆయనే దేవుడు ఆయనే తన ప్రాణాన్ని త్యాగం చేసుకొని మన కొరకు ఆయన జీవితాన్ని త్యాగం చేసుకోండు అక్కడ తండ్రి ప్రేమ కనిపిస్తుంది అక్కడ కాబట్టి తండ్రులు అనేకులు లేరంట ఉపదేశకులు ఉన్నారు మంది ఉన్నారు ఏం ఎంతో మంది చెప్పే ఉన్నారు ఏం తండ్రి స్థానం ఎటువంటి కలిపితే తండ్రి అంటే బిడ్డల బాగోగులు తీసుకునే సంఘం ఏ రీతిగా ఇప్పుడు నీ సేవా జీవితంలో కొంతమంది నువ్వు రక్ష నడిపించేవనుకో నీకు నీకు అది అర్థమవుతుంది నువ్వు తండ్రి స్థానం నువ్వు ఒక తండ్రి అన్నట్టు నువ్వు వయసులో చిన్నవాడు కావచ్చు అంటే తండి స్థితికి మనం ఎదగాలన్నాడు అంటే తండ్రి ఏంటంటే నువ్వు అనేకులు ప్రభులు నడిపించినప్పుడు ఒక తండ్రి వాళ్ళకి కానీ నువ్వు వాళ్ళ భావకులు చూస్తున్నావా నువ్వు కొరకు ప్రార్థన చేస్తున్నావా చూడండి ఒక ఒక మినిస్ట్రీ ఉందనుకోండి ఒక సంఘం నీకు దేవుడు ఇచ్చిననుకో ఉపమాన రీతిగా అర్థం చేసుకుంటే ఆ సంఘం ఉన్నప్పుడు నీ భారం తెలుసా నువ్వు తండ్రివి నువ్వు తండ్రి ఆ సంఘం గురించి నువ్వు భారంగా ప్రార్థన చేయాల తండ్రి ఎవరు కూడా ఇక్కడి నుంచి తొలగిపోవద్దు నీ అని ప్రార్థన చేయాలా ఈ రక ప్రార్థన చేస్తారా అందుకు వాళ్ళు ఉపదేశకులే వాక్యం చెప్పేట గాని కానీ ప్రార్థన చేసేవాళ్ళు కాదన్నట్టు కానీ వాక్యం చెప్తారు భారం కలిగి ప్రార్థన కూడా చేస్తారు ఎవడు ప్రభా ఈ కుప్పల నుంచి తొలగిపోకుండా తప్పిపోకుండా వాళ్ళు జాగ్రత్తగా జీవించాలా ప్రభ అనే భారము కలిగి ఉంటారన్నట్టు అలాంటి భారము కలిగి ఉంటేనే వాళ్ళు ప్రభులు స్థిరంగా ఉండగలరు అనే విషయం అది ప్రభ మనకి జ్ఞాపకం చేస్తాను చూడండి ఇంకా మనం చదివి చూస్తే ఇక్కడ తిమోతిని అక్కడ పంపిస్తూ అక్కడ ఎందుకు తిమోతిని పంపిస్తున్నా అక్కడ ఎందుకంటే నేను ఎట్లా బోధించిన తిమోతి కాబట్టి నువ్వు కూడా అట్లా అనేది అక్కడ ప్రభు చెప్తున్న అక్కడ అంటే తిమోతిని పంపిస్తున్నా అక్కడ అంటే ప్రతి సంఘంలో మీరు ఇట్లా ప్రతి సంఘంలో మీరు చెప్పాలని అందుకే మనం ఎక్కడ పోయినా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసినా కానీ ఈ విషయాలు మనం చెప్తా ఉంటే ఎందుకంటే సంఘం ఏ రీతిగా అభివృద్ధి పొందాలా ఆత్మీయ స్థితి అంటే ఎదగాల మీరు తండ్రులు సంఘ కాపులంటే తండ్రి తండ్రితో సామాన్యం కాబట్టి మీ సంఘం గురించి మీరు ఎట్లా ప్రార్థిస్తున్నారా అనేది ఇవన్నీ మనం చెప్తాం ఎందుకంటే దేవులు వాక్యం చెప్తుంది కాబట్టి కాబట్టి తండ్రి స్థానము మనం తీసుకోగలం ఈరోజు కాబట్టి ఉపదేశ స్థానం తీసుకోగలవాక్యం చెప్పాలా అంతవరకు ఉంటుంది అంటే నా బాధ్యత కానీ ఒక సంఘంలో వెళ్ళి మన వాక్యం చెప్పిస్తే మన బాధ్యత కానీ ఆ సంఘ కాపులు ఏం చేస్తే తెలుసా ఆ వాక్యాన్ని విని ఆ సంఘం కొరకు ఆ వాక్యం కొరకు ప్రార్థన చేసి ఈ కృపల నుంచి ఎవరు కూడా తొలగిపోతుంది ప్రాబో అని ఆ సంఘ కాపరి భారంతో ప్రార్థన చేస్తారు అట్లా నువ్వు ఎందుకంటే నువ్వు తండ్రి స్థానంలో లేవు కాబట్టి అంటే తండ్రి స్థానం ఎందుకంటే తండ్రి ఎప్పుడైతే తండ్రి పిల్లలు ఉంటేనే తండ్రి అవుతాడు కాబట్టి పిల్లలు ఎట్లా క్రీస్తును ప్రసవిస్తేనే అనేక జీవితాలలో క్రీస్తును ప్రసవిస్తే మన తండ్రి అప్పుడు నీకు ఒక అనేది ఉంటుంది అన్నట్టు లేకుంటే ఉపదేశక లాగానే మనం ఉండిపోతాం కానీ అది దేవునికి ఇష్టం లేదు ఒక దశ అది అంతే ఇప్పుడు నువ్వేం చేయాలా అనేక జీవితాలలో ఏసు ప్రభును ప్రసవించాలా అంటే ప్రసవ వేదన పడాలా అనే విషయం అది ప్రభు మనకి జ్ఞాపం చేస్తాం అందుకే యశయ గ్రంథము అరవై ఆరో ఒక వాక్యం మనం చూస్తాము యశయ గ్రంథము ఎలాంటి ప్రసవ వేదన మనం పడాలా అనే విషయము ప్రభు అది మనకు అది జ్ఞాపకం చేస్తుంది అధ్యాయము యశయ గ్రంథము అరవై అధ్యాయం చివరి దాంట్లో మనం చూస్తాం అది అరవై అధ్యాయము ఎనిమిదవ వచనంలో చూడండి ఏడవ వచనం తీస్తే మనకు అర్థమవుతుంది ఆరో వచనం నుంచి ఆలకించుడి పట్టణంలో అల్లరి ధ్వని పుట్టుచున్నది దేవాలయంలోని శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు తన శత్రువులకు ప్రతీకారం చేయి చుండు శబ్దము వినబడుచున్నది కాబట్టి దేవుని శబ్దము వినబడుచుతున్నది శత్రువులకు ప్రతీకారం చేయటానికి ఎందుకు చూడండి ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలు కనినది నొప్పులు తగలక మునుపు ఆమె మగ కనినది కలినది అటు వార్త ఎవరు వినియుండి చూడండి దేవుడు ప్రశ్నిస్తున్నాడు అట్టి వార్త ఎవరైనా విన్నారా ఇంతవరకు ఎవరు విన్నరంత అట్టి వార్త చూడండి అట్టి సంగతి ఎవరు చూచిరి మనం చూస్తున్నామా విన్నమా పోని విన్నామా చూసినమా వినలేదు చూడలేదు విన్న వింటే నీకు అర్థమైంది చూస్తే నీకు అర్థమైంది కాబట్టి నువ్వు వినలేదు మనం చూడలేదు అందుకు మనకు అర్థం కాదు ఆ వేదన అంటే ఏందో తెలియదు చాలా మంది తెలియదు ఆత్మను అంత ఈజీగా రావు పిల్లల్ని కనాలంటే అంత ఈజీ కాదు నవమాసాలు స్త్రీలు తెలిసి తెలుసు నవ మాసాలు మొయ్యాలా నువ్వు ఉటి నొప్పులు పడాలా వేదన పడాలా గర్భలున్న ఆ శిశువు అద ఆ శిశువుకి ఏమి కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలా అప్పుడు ఈ భూమి మీద నువ్వు ప్రసవించాలా ప్రసవేదన అంటే అంత ఈజీ లేదు చెప్పేసి కొట్టేసిపోయేది కాదు ఆత్మలు నువ్వు కనాలంటే నువ్వు ఎంతో ప్రసవేదన కలగాలి ను గర్భం ధరించాలా ఆత్మీయ దశలో అనేక జీవితాల్లో ఏసు ప్రభు నువ్వు ప్రసవించాలా ఏసు ప్రభు ప్రసవించింది పర్శుదాత్మ వలన కానీ ఆయన ఆ ప్రసవేదన అది ఆ నేనికి కారణమైంది అనేక నిత్య జీవానికి కారణమైంది ఏసు ప్రభును ప్రసవించింది ఆమె ఆత్మీయ దశ అర్థం చేసుకోవాలా అనేక జీవితాల్లో ఏసును మనం ప్రసవించాలా అనేకుని ప్రభుత్వం నిలబెట్టాల ఒక రోజు అది మన బాధ్యత దేవుడు మనకి ఇచ్చిన ఒక విధానం చూడండి తర్వాత చూడండి ఒక జనమును కనంటు ఒకనాటి ప్రసవేదన చాలునా ఒక జనాన్ని కనాలంటే ఒకనాడు ఒక రోజు ప్రసవేదన పడితే సరిపోతుందా ఒకరోజు మన ప్రయాస భర్తి సరిపోతుందా సరిపోనే సరిపోతుంది ఒకనాటి ప్రసవేదన ఒక జనాన్ని కనంటే ఒకనాటి ప్రసవేదన చాలా అంటున్నాడు అక్కడ ఒక జ నిమిషంలో ఒక జనము జన్మించున ఒక నిమిషంలో ఒక జనము జనము అనడు జనము అంటే ఎంతోమంది జన్మించున సియోనుకు సియోను ప్రసవేదన కలుగు చేయగానే ఆమె బిడ్డలను కనేను సియోను సియోను వాసులు సియోను కుమారులే ప్రసవించగలరు వాళ్లే ప్రసవించగలరు అజ్ఞాన గంధం పరిణోదయం మనం చూస్తాం సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి మనం చూస్తాం ఆమె నొప్పిలతో ప్రసవ వేదన పడుతుంది సూర్యుని ధరించి ఏస్తూ ప్రము ఆమె మగ శిశువును జన్మించినప్పుడు అతను ఆ సింహాసం మీద వెళ్ళటం తర్వాత ఆ ఘట సర్పము ఆ శిశువు మింగాలని ఉన్నప్పుడు అప్పుడు ఏమైంది అక్కడ ఆ స్త్రీ ముంగట నిలబడింది దుష్టుడు ఎప్పుడు నీ మీద పొంచింటాడు అది మనం అక్కడ గ్రహించాలా దయ్యాలే బోతాలే ఏం లేవు అంటారు ఏవి అన్ని లేవు కదా దయ్యాలే భూతాలు ఏం లేవు మన పాడికి మనం పరిచర్య చేసుకుంటూ పోవాలా వాక్యం చెప్పాలా పోవాలా ఒక పాస్ట్ అంటున్నాడు ఏ ఇవన్నీ వద్దునవి మనకు అవసరం లేదు మరి వాక్యం చెప్పాలా రక్షణ సందేశం చెప్పాలా వచ్చేయాలంతే అయిపోయిందన్నట్టు అంటే వాక్యం చెప్తే మరి అది వాక్యం ఎట్లా ఏందనేది అంత ఈజీగా కొట్టిపడేస్తే ఎట్లా చెప్పే పని అయితే ఎంతమంది చెప్పుకుంటారు మరి ఈ ప్రయాసాలు ఈ పోరాటాలు యుద్ధాలు ఈ శ్రమలు ఈ కష్టాలు ఈ బాధలు ఇవన్నీ అంటే చూడండి ఆత్మీయ స్థితిలో మనుషులు ఎట్లున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈరోజు ని స్థితి ఎక్కడుంది నువ్వు తల్లి దశలో ఉన్నవా ఉపదేశకులాగా ఉన్నవా కాబట్టి మనం ప్రసా పడాలా ప్రసావేదన పడకపోతే ప్రభులో ప్రభును మనం ప్రసవించలే అనేక జీవితాలలో చూడండి ఇందాక పౌలరు నేను సువార్థ వల్ల మిమ్మల్ని కంటిన్ అన్నాడు వంటి సువార్థ వల్లనే జన్మించాలా సువార్థ వలని మేము కంటారంటారు కాబట్టి ప్రసవం ఏదైనా మనము పడాలా అనే విషయం ప్రభు అది మనకి జ్ఞాపకం చేస్తుంది సువార్త ద్వారా అనేకులు ఏస్తు ప్రభుల్లోకి మనము నడిపించాలి అనే విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి చివరిగా మనం అర్థం చేసుకోవాలా చూడండి పీతు పత్రికలో ఒకటో అధ్యాయం ఐదవ వచ్చంలో ఒక విషయం పావులు అది మనకు జ్ఞాపకం చేస్తాను చేస్తున్న వాక్యాన్ని ముగిస్తా పీతూ పత్రిక మొదటి అధ్యాయము ఇందుకు రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము ఐదవ ఐదవ అక్షణంలో ఇక్కడ ఒక విషయాన్ని పౌరు జ్ఞాపకం చేస్తాడు నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంలో ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోని పెద్దలను నియమించు నిమిత్తమే నేను నిన్ను రేతుల నుండి విడిచి కాబట్టి రేతులు ఆ ప్రాంతంలో తీతు అంటే ఎవనిస్తాడు తిమోతి తీతు ఇలా సమకాలికలు పౌలు సేవలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఆయన సరసాలు ఉన్నప్పుడు ఈ పత్రికలు రాసింది ఆయన పౌలు ఆ శరసాలు ఉన్నప్పుడు అయితే వాళ్ళు చెప్తుండారు అంటే వాళ్ళ ఎవరిన దశ కానీ తన్నుల తండుల స్థితికి ఎదిగిన వాళ్ళు నేను క్రేతులు ఎందుకు పిచ్చిపెట్టిన లోపల ఉన్న కాబట్టి దిద్దుబాటు కాబట్టి మన జీవితాలు కూడా మనం దిద్దుకోవాల కానీ దిద్దుబాటు అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఎందుకంటే ఎవడైతే దిద్దుబాటు కలిగి ఉండి ఆయన వాక్యకి విధేత చూపిస్తాడో వారినే దేవుడు సంపూర్ణంగా మారుస్తున్నాడు నాకు అంత తెలుసు అంటే నీకు ఏం తెలియదు నువ్వు అక్కడే ఉండిపోతావు ఆ ముప్పై కాడే ఉండిపోతావు నువ్వు అరవైకి అవరించి వందకి వెళ్ళాలా నువ్వు ఆత్మలు కాబట్టి వాళ్ళు అంతవరకు క్లోజ్ మైండ్ అన్నట్టు అందుకు కొన్ని అనేకమైన విషయాలు పౌలు విశేషమైన మూడో అవకాశం వరకు వెళ్ళిపోయి పౌలు మరి మిగతా శిష్యులు వెళ్ళలేదే అంటే వాళ్ళు అంతవరకు చాలా అనుకున్నారు అంటే వాళ్ళు తక్కువని కాదు ఈయన కాదు అంటే ఆత్మీయ స్థితిలో నువ్వు ఎంత ఎదగాలనుకుంటే నువ్వు నువ్వు అనుకుంటున్నావా బైబుల్ ఇంతే అని ఇందులో ఎన్నో ఒక వాక్యం నువ్వు లోతుగా తోవితే ఎన్నో సత్యాలు బయటకు అవి పరిశుధాత్మ ద్వారా బయలుపరుస్తాయి బంటికి కనబడి చెవి కనబడి నువ్వు ఎప్పుడు వినలే ఎప్పుడు నువ్వు చూడలే ఎప్పుడు నువ్వు అర్థం చేసుకునే విషయాలు ఉన్నాయి కొన్ని బైబుల్లో అది ఆ పరిశుధాత్మ తప్ప ఎవరు అది మరి నువ్వు అనుకుంటున్నావా ఇంతేనని కాబట్టి ఆయన సత్యాలు అవి కిరుబులు శరాబులు ఇవన్నీ ఎక్కడని అవన్నీ ఏంటి అయ్యి ఎక్కడ ఏంది వీళ్ళు ఎక్క ఎందుకు పోయినక్కడ ఏషే వర్క్తే ఎందుకు పోయినక్కడగా ఆయన ఆత్మ ఎందుకు పోయి చూసింది అక్కడ ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలా అంటే వాళ్ళ వాళ్ళ ఆత్మలో అంతగా ఎదిగిందన్నాడు కాబట్టి నీ ఆత్మీయ స్థితి ఈ రీతిగా ఉంది నా ఆత్మీయ స్థితి ఈ రీతిగా ఉంది కాబట్టి అది అర్థం చేసుకోకుండా ఈరోజు క్రైస్త సంగతి ఏంటంటే అది దయ్యాల బోధ భూతాల బోధ అని మనుషులు కొట్టిపడేస్తున్నారు అయినా పర్లేదు నేను అనేది ఏంటంటే అది నువ్వు గ్రహించగలగాల ను ఆత్మీయ స్థితులను అది గ్రహించగలగాల అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం గ్రహించగలగాల లేకపోతే ఒక నువ్వు నువ్వు ఒక నువ్వు తెలుసుకునే టయానికి అది ఆలస్యమైపోతుంది అప్పుడు నువ్వు ఎంత ప్రయాస పడ్డాగా నీకు అది దొరకదు సత్యం అందుకే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలా నీకు బయలుపరిచినప్పుడే అన్ని నువ్వు జమ చేసుకోవాలా జీవితంలో కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది నువ్వు అన్ని దిద్దుకోవాలనే విషయం చెప్తుంది తర్వాత అపోస్తుల కార్యంలో ఒక విషయం ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తాడు అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము పద్నాలుగో అధ్యాయము చూడండి దిద్దుబాటు ఎట్లా ఉంటది ఏ రీతిగా మనుషులు మనం హెచ్చరించాలా అనే విషయం అక్కడ ప్రభు అది మనకు పౌలది మనకు అది జ్ఞాపకం చేస్తుంది పద్నాలుగో అధ్యాయము అపోస్తుల కార్యం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో పద్నాలుగు చూడండి ఇక్కడ ఒక విషయం మనం చెప్తున్నాం ఆ పట్టణంలో సువార్త ప్రకటించిన ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత లూస్రాకును ఈకోనియాకు అంత్యకోనకు వచ్చి శిష్యుల మనసులో దృఢపరిచి విశ్వాసమునకు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుడి రాజ్యం ప్రవేశించవాలనని వారి హెచ్చరించి తర్వాత ప్రతి సంఘముల ఉపాసాలుండి వాళ్ళకి అప్పజెప్పుకు ఇది అందులో స్థానం అలాంటి బాధ్యతలు తీసుకోవాల ఇది ఆత్మీయ స్థితిలో ఉన్న వాళ్ళ విధానం అన్నట్టు ఈ రోజు అలాంటి ఆత్మీయ స్థితిలో మనం పోవాలనేది దేవుని చిత్తమైంది కదా కాబట్టి ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలా చూడండి అనేకల కొరకు మనము విజ్ఞాపన ప్రార్థన చేసే ఉండాలి మన ప్రార్థన ఆ రీతిగా ఉండాల ఎక్కడ ఊశిస్తాం చూడండి ఈ తమిళ స్థానం ఏంటంటే పోలీసులు పత్రిక నాలుగో అధ్యాయం పైన వచ్చనంలో మీలో ఒక క్రీస్తుయేసు దాసునైన ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవాలని ఇతడు మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు చూడండి ఎంతమంది ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు మనం అర్థం చేసుకోవాలా సంఘం కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుని బిడ్డల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తుంది ఈ రీతిగా ప్రతి ఒక్కరూ ఆయన సంపూర్ణ ఆత్మ నిశ్చయిత నిలకడగా ఉండాలని దేవుని కృపలు సంపూర్ణత కలిగి ఉండాలని ఇతను ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతుండ ప్రార్థన అనేది ఒక పోరాటం అనేది ఇక్కడ వాకింగ్ వ్యాప్తం చేస్తుంది ప్రతి ఒక్కరు ప్రార్థనలో పోరాడటం దేవుని చిత్తాన్ని గ్రహించగలగాలని ప్రతి సంపూర్ణమైన ఆత్మతో నిశ్చయత గలవారి నిలకడగా ఉండాలని నిలకడలేని జీవితం ఈ రోజు ప్రపంచం అంతా ఉంది కానీ ఈ రోజు మనం అట్లా ఉండొద్దు ప్రభులు నిలకడగలిగి మనం జీవించాలా అనే విషయము ఇతను ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నాడు ప్రతి ఒక్కరికి ఒక పోరాటం ఉంది కానీ ఇతను అనేకుల కొరకు పోరాడుతున్నాడు అంటే ఆత్మల పట్ల ఎంత భారం ఉంది దేవుని మార్గాన్ని సిద్ధపరచాలంటే అనేక జీవితాల్లో ప్రభులు మనం ప్రసవించాలంటే ఎన్ని ఆటంకాలు కానీ ఎన్ని ప్రార్థనల ద్వారా విజయం పొందాల కానీ ప్రార్థన లేకుండా కష్టం అన్నట్టు కానీ చివరిగా ఒక వాక్యం నేను చూసి వాక్యాన్ని ముగిస్తా ఇది చాలా కాంప్లికేటెడ్ వాక్యం ఎందుకంటే ఇవన్నీ నువ్వు నెరవేర్చి దేవుని మార్గలకు నువ్వు నడిపించాలా అంటే అనేకుల కొరకు నువ్వు ప్రార్థనలో పోరాడి ప్రభును అనేక జీవితంలో క్రీస్తును ప్రసవించాలా అంటే నువ్వేం చేయాలా అనేది ఒక వాక్యాన్ని చూపించి ఈ వాక్యం ఇంతతో టెంపరీగా నేను ముగిస్తాను తర్వాత ఇప్పుడు నాకు అవకాశం ఉన్నప్పుడు నెక్స్ట్ ఈ వాక్యం తీసుకొని ముందుకు వెళ్తా మార్కు స్వార్త మార్కు సువార్త మూడో అధ్యాయము దానికి ముందు అపోస్తుల కారం అధ్యాయం మార్పు స్వార్థం మూడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన తీసి పెట్టుకోండి తర్వాత దానికి ముందు అపోస్తుల కారం ఇరవై ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో ఒక విషయం అక్కడ పౌలు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో చూడండి వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతారు అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి వారంటే ఎవరు ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని మార్గంలో నడిపించగలగాలంటే ఎవరిని ఎట్లా నడిపించాలా ఏ రీతిగా ఉన్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలా ఎక్కువ ఎట్లా ఉండరు అంటే వాళ్ళు వారు చీకటిలో నుండి వెలుగులోకి వాళ్ళ చీకటిలో నుండి వెలుగులోకి రావాలా కాబట్టి అప్పుడు ఏమైంది అక్కడ తాతాను అధికారం చూడండి సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరగాల సైతాను అధికారం కిందన్న వాళ్ళని దేవుని వైపు వైపుకు తిరిగి నా ఎంత విశ్వాసం చేత పాపక్షమాపణ నువ్వు పరిశుభ్రత పరచబడే వారి స్వాస్థ్యం నువ్వు పొందినట్లు వారి కనులు తెరిచుటకై నేను నిన్ను వారి ఎంతకు పంపేదనని చెప్పాను కాబట్టి ఎందుకు దేవుడు పంపిస్తానంటే సైతన అధికారం ఉన్న వాళ్ళందరినీ చీకట్లో ప్రభులోకి నడిపించాలా ఆయన స్వాధ్యంలో ఆయన పరిశుద్ధ పరచబడిన ప్రతి ఒక్కరు పాలు పొందాలా అని వాళ్ళ అంటే వాళ్ళ గుడ్డి నేతనాలు ఉన్నాయి గుడ్డితనం ఉంది వాళ్ళకి చూచి కూడా చూడట్టున్నారు అంటే మీరు చూస్తే వింటకు మాత్రం వింటారు ఏ మాత్రం తెలుసుకోరు చూడటానికి సూస్తరు ఏ ఏమాత్రం కూడా గ్రహించారు ఎందుకంటే గుడితో ఉన్నవాడు ఎట్ట గ్రహిస్తాడు అందరితో ఉన్నవాడు ఎవరు కూడా గ్రహించలేడు అన్నట్టు ఈ రోజు ప్రపంచం అట్లా ఉందన్నాడు ఏది సత్యం ఏది అబద్ధం అనేది గ్రహించలేని స్థితులు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు కాళ్ళు తెరగడానికి దేవుడిని నిన్ను దేవుడు అభిషేకించండు అందుకు దేవుడిని నిలబెట్టిండు కాబట్టి ఆ అధికారాల నుంచి వాళ్ళని బయట తీసుకురావాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలా అంత సునాసమైన పని కానే అందుకే మార్పు సువార్త మార్కు సువార్త చూడండి మార్కు సువార్త మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనొక విషయం మనం అక్కడ జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను ఇరవై ఏడవ చూడండి ఒకడు బలవంతుడైన వాడిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట్లో ఇంటి చొచ్చి వారి సామాగ్రిని దోచుకునే నెడడు బంధించిన నెడల వాని ఇల్లు దోచుకున వచ్చును అంటే మనం అర్థం చేసుకోవాలా చైతన్ బంధకాలు ఉన్న వాళ్ళు విడుదల పొందాలంటే బలవంతుడు అంటే ఈ లోకలన్న వాడు బలవంతుడు కానీ మనలో ఉన్నవాడు ఈ లోకలు ఉన్న కంటే గొప్పవాడు మన ప్రభు కాబట్టి వాళ్ళు బంధించగలిగితే కానీ అనేకులు ప్రభులోకి నడిపించలేవు ఇది త్రూ అన్నట్టు ఇది నువ్వు నమ్మినా నమ్మక ఇది సత్యం మనుషులు ఆత్మల రక్షణ రావాలంటే అంత సునాయసం కాదు వాడి కబంధ హస్తాలలో దుష్ట ఆత్మల అధికారం ఉన్న వాళ్ళని బయట తీసుకున్న అంత ఈజీ కాదు అది ఏదో మనం చెప్పినంత ఈజీ కాదు అది ఎంతో ప్రయాసంతో గుడింది మన పోరాడేదంతా ఇదేందుకు మన తెలుసు వాక్యం కాబట్టి నువ్వు అలాంటి బలవంతుడిగా ప్రభులు కావాలా దేవుడిచ్చి మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులు ఆ బలం ఎట్లా వస్తుందంట దేవుని ఒక పరశుదాత్మ శక్తి మీదకి వచ్చినా మీరు శక్తిని పొందారు అన్నాడు అప్పుడే మీరు సాక్షులుగా ఉంటారు అప్పుడే మనుషులు లక్షణలకు వస్తారు పాప క్షమాపణ పొందుతారు దయ్యాల నుంచి రోగాల నుంచి సైతన అధికారాల పొందుతారు సేనా దయ్యం వాడు ఏం చేసింది అక్కడ దయ్యాలు పట్టిండు వాడు కానీ ఎంతో కాలం నుంచి వాడు బాధి బాధింపబడ్డాడు కానీ చివరికి ఏసు ప్రభు వెళ్ళి అతన్ని విడిపించగలిగిండు ఎవడు సాధు చేయలేకపోయిండు అలాంటి వాళ్ళు లేరే లోకంలో నువ్వు రోడ్డు మీద పోతే చూస్తే చాలా మంది ఉంటారు కానీ ఎవరు వాళ్ళకి విడుదల కల్పించాలంటే నువ్వు కాబట్టి అంత ఈజీనా అది ప్రయాసం దాని అంత అది పోరాటంతో గుడింది కాబట్టి అలాంటి పోరాటంలో ప్రభు మనం నడిపించాలని మనం ప్రార్థన చేస్తాం దేవుని మార్గం సిద్ధపరచాలంటే ఇలాంటి తరవిధిలో నువ్వు పోవాలా ఇలాంటి మార్గాన్ని నువ్వు ఎన్నుకున్నప్పుడు ఆయన మార్గంలో మనం నడవాలంటే మనం ముందుకు వెళ్ళాలా కృప ప్రభు ఇవ్వాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృప మ ఇడ జీవం గల దేవ ఐసు ప్రభావ నీకు ఎంతో వందనాలు మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీకు ఎంతో ఈ వాక్యం మీరు మాతో మాట్లాడి ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినైనా మీ మార్గాన్ని మేము సిద్ధపరచాలా ప్రసవ వేదన మేము పడాలా ఎన్నడెద్దున్న బీడు భూములు విత్తనాలు చల్లాల అనేకులు మంచి పాత్రలుగా మేము ఎదుట మీరు నిలబెట్టాలా ప్రభు అవకానక దినం అలాంటి నడిపింపు అలాంటి కృప మాకు అనుగ్రించి ప్రతి చోట మీ కురి సాసిన పెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిష్టానం తంది ఆమెన్ మన ప్రభు అయిన కృప సమాధానము పరిశుధాత్మను నడిపింపు మనకు అందరికీ సదాకాలం తోడుగాక ఆమెన్ ప్రజలు ఆలోచిస్తారు ప్రజ అందరూ ప్రేజరాలు రాధనా దీపా సిస్టర్ మదరకే లివరు బాలదంతా స్వస్థపరచాలని ప్రేర్ చేయను కదా సుజాత మీరు ప్రార్థించుకు ఎవరి కోసం అమ్మాక వాళ్ళ మదర్గా దీప వాళ్ళ మదరా ఓకే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు రాయన్న గొప్ప కార్యం చే సజీవులు లెక్కలు మమ్మల్ని నిలబెట్టిన తండ్రి మా ప్రార్థన ఆలకించువాడా మా విజ్ఞాపనలకు జవాబులు నిచ్చే దేవుడు జీవం గలన జీవాధిపతినికి వందనాలు స్తోత్రం నాయన ప్రభ న తండి మా యొక్క విజ్ఞాపన ప్రార్థన ఆలకించుటకు సిద్ధంగా ఉన్న దేవుడు తండ్రి మమ్మల్ని ఎవరిని కూడా విడనాడు కావు ప్రభ లేదండి మరి దీపా శిష్య మాదర్ గురించి ప్రార్థిస్తున్నాం నేను నా బిడ్డ మరి ఏంది వీటి మిత్ర ప్రభ ప్రభ మీకు తెలుసు తండ్రి ప్రభా బిడన్ ముట్టండినా నడి నెత్తి నుంచి అరికాల వరకు ప్రభ మీ కృపలో నా తండ్రి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి యావయంలో జీవమును పోసి ప్రభ నా బ్రతికింప చేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి బలపరచండి నా తండ్రి ఆత్మీయ రీతిగా శరీర రీతిగా కూడా ప్రభ సిద్ధపరచండి నా దేవ నా నా విమోచక్కడ ప్రభన తండ్రి ఆ సంపూర్ణ స్వస్థ దయచేయండి మీ యొక్క స్వస్థత ఉంది ప్రభ మీ యొక్క హస్తును ముట్టి ప్రభ ప్రతి అవయవంను బలపరచమని ముట్టమని ప్రభ మీరే స్వస్థ దయచేసి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం బిడను సాక్షిగా నిలబెట్టుకోనండి కృప కనికరంగా నా తండ్రి ప్రభని కృప చెప్పున బిడ జ్ఞాపకం చేసుకొని నా ప్రభున తండ్రి అస్వస్థ నుంచి సంపూర్ణమైన స్వస్థతలోనికి నా తండ్రి బలహీనతలో నుంచి సంపూర్ణమైన బలంలోనికి నడిపించమని నీకు గొప్ప కార్యం బిడ్డ జీవితం జరిగించమని ఏ శయ్య అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి గొప్ప దేవ కృపా కనికరం తండ్రి జీవం గల నీకు వందనాలు స్తోత్రముల దేవ ఇదిగో తండ్రి నాయన దీపాశిస్టు వల్ల అమ్మగారిని శిప్రంగా చూస్తుండగా ఏదేవా అరికాలు మొదలుకొని తండ్రి నడినంత వరకు ముట్టండి ముఖ్యంగా తండ్రి యొక్క లివర్కి నైనా మీ సమృద్ధి కలిగిన జీవం అనుగ్రహించినైనా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి యొక్క అమ్మగారిని మీరు స్వస్థపరచండి అమ్మకున్న ప్రతి కీడు కొట్టివేసి ఈ యొక్క బలహీనతలో ఉన్న అమ్మగారిని అయినా మీరు బలపరచండి ధైర్యపరచండి విశ్వాసంలో స్థిరపరిచి మంచి ఆరోగ్యాన్ని మంచి ఆయుష్ ఇచ్చి మీకు వరకు సాక్షిగా నిలబెట్టమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మనోజ్ బ్రదర్ మీరు ప్రార్థించండి బ్రదర్ మనోజ్ బ్రదర్ మా వయసు వినబడుతుందా వినిపిస్తుంది బ్రదర్ వినబడుతుందా మా వయసు బ్రదర్ ఓకే మీట్ లో పడిపోయింది ముందు సోద మీ దేవ ఆ కల్వరి మా పాపం షాప రోగర్ భరించి మూడో నుంచి రిలేషన్ ఆ పరిశుద్ధ గాయ సంపూర్ణ స్వస్థ ఉంది ఆ లీవర్ లో ప్రభా జీవాన్ని పోయింది మీ గాయల ద్వారా నా దివానికి శుతం శిశపతి పాపం కడగండి నా దేవ విశ్వాస ప్రార్థన రోగిని స్వసపరచను పాపం చేసిన వాళ్ళే పాపం క్షమించవడు ప్రభు అర్ణుని లేపను దేవ తిరిగి ప్రభా అనారోగ్య విడిపించి లేపమని ప్రార్థతం అగ్నికరించని అనారోగ్య దుశ్చక్తి దెయ్యాలని కాల్చి దురాత్మని గర్జించి దేవా స్వస్థపరిచి నీ శక్తి దచ్చని వాడ మెడిసిన్ రక్తం పోస్తే దయచేసి సంపూర్ణ తిరిగి మన సాక్ష్యం చెన్ అందరు ప్రసిద్ధులాడు ఒక చిన్న సాక్ష్యము అది అశోక్ బ్రదర్ కి బాగలేదని మనం ప్రార్థన చేసినాం కదా అందరము అది మన పెర్లెస్ పక్షవాతం ఏవైనా మాట సరిగి రావట్లేదని దేవుని కృపను బట్టి ఆయన మంచిగా పెన్సిస్తారు అందరూ ఆయన ఆ కాళ్ళు కూడా నడలేని స్థితులు ఉండప్పుడు స్టార్టింగ్ అక్కడ వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఎవరు లేరు ఇంకా ప్రే చేసిన తర్వాత ఇంకా అప్పుడు మన గ్రూప్లో మనం పంపించడం జరిగింది అందరం ప్రార్థన చేసినాం మన ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి బిడ్డ స్వస్థపచ్చిండి మంచిగా ఆ ప్యారాలిసిస్ నుంచి దేవుడు స్వస్థపచ్చిండు మంచి కాల్ చేయి మంచికి పనిచేస్తుంది తర్వాత నడలేని స్థితులు కానీ ఇప్పుడు మంచి నడుస్తున్నాడు మంచిగా ఆయన జాబ్ కూడా వెళ్తున్నాడు సార్ ప్రార్థించిన మీకు అందరికీ మన ప్రభుని రక్షకుడైన క్రీస్తు పరుశుధనాల అందరికీ వందనాలు మన ప్రార్థన ఐక్యత కలిగి దేవుడు గొప్ప కార్యం చేసిండు స్వస్థత దేవుడు ఇచ్చిండు డాక్టర్లు చెప్పిండో కానీ అసాధ్యమని కానీ దేవుడు అసాధ్యమైంది సుసాధ్యంగా అంటే ఆయనకి అసాధ్యమైంది ఈ లోకం లేదు డాక్టర్లు నరుడు కాబట్టి ఏదైనా చెప్తారు కానీ మనం ప్రార్థన చేసినా మన ప్రభు స్వస్థ పచ్చిండి ఇప్పుడు మంచి ఉన్నాడు ఆయన అదే సాక్ష్యం మేము పంచుకుందామని మీకు అందరికీ పంచుకొనిస్తారు ప్రైజ్ దాడు అందరికీ దేవుడు స్వస్థ పంచండి మంది థ్యాంక్ యూ బ్రదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో